మందులో సార్ స్టార్టింగ్ పేజ్ స్వయంత్రం ప్రభా చేయడానికి వంద తండ్రి గొప్ప జీవం గల దేడు నా తన్ని క్షణం వరకు విధానం బట్టి వందనాలు కృతనాశులు చెల్లిస్తున్నాం నా తండ్రి తని క్షణం వరకు చేసిన ప్రతి తప్పులు పాపాలని క్షమించండి మీ పరిశుభ్ర పవిత్ర దేదేవా జీవం గల దేడు నా తని ఇప్పుడు ఆన్లైన్ లో కూడుకుని ఉన్నాం ప్రభా మా తలంపుల ఆలోచనలన్నీ దేవతల కాపులు మీరు పెట్టండి ప్రభా తని ఆత్మీయ మమ్మల్ని నడిపించండి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం నా తన్ని తను మీ యొక్క పరిశురాత్మ బలంగా మా పైన కుమ్మరించి సేవల బలంగా అభిషేకించి మమ్మల్ని వాడుకోదేవా నశిస్తున్న జనరం కొరకు ప్రవ్వ భారం కలిగి సేవ చేసే కృపన మాకు దయచేదేవా మేము ఎక్కడెక్కడ ప్రవ్వా సేవ చేస్తున్నాం ప్రభావ మా సేవకు నూరింతల ఫలింపు దయచేదేవా మీ వెలుగును మేము ధరించుకొని తన్ని ప్రతి ఒక్క బీడకు మేము శుభార్త అందించాలా దేవా మీరు మాకు సాయం దయచేదేవా తన నామలో ప్రభా అన్న జను ప్రవ్వ వెలుగు మమ్మల్ని నిలవబెట్టి ప్రభావ తన నమాల ఉన్న దేవుడు తన్ని నిజమైన దేవుడు సత్య సరికుపడు ప్రభావ ప్రత గుడిత్రులు తెరవబడాలన్న తని అన్నజనం అంతా ఏజ్ నామంలో రక్షణ పొందును గాక ప్రభా మీరు సాయం దయచేదేవా జీవం గల దేవుడు నా తని తన నామంలో ముఖ్యంగా బ్రదర్స్ సిస్టర్స్ ప్రభా దూర దూర ప్రాంతం వెళ్ళి సేవ చేస్తున్నారు ప్రభా వాళ్ళ సేవ నురింతల ఫలింపు దయచే నా తని వారి దారి సరళం చేయండి వాళ్ళ రాకపోకలతో ఉండండి దేవతల కాపుల మీరు దయచేనా తని జియం గల దేడో కావాల్సిన డబ్బు అనగ్రహించుదేవా తని బిడ్డలు నా తన్ని తండ జనం దగ్గరికి వెళ్ళిన తని సువార్త చెప్పినప్పుడు ప్రభా ప్రతి బిడ్డల నా తన్ని మీ వెలుగులోకి రావాలన్న తని ప్రతి ఒక్క బిడ్డ నోరు తప్పులు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా తన్ని మీ వెలుగులోకి రావాల మార్మల్ సంరక్షణ పొందాలా మీరు సాయం దయచే జీవం గల తని భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా కరువు కాలం వస్తుంటా ప్రభావ తన్ని నామలో ప్రభా ముఖ్యంగా ప్రభా వంట వస్తులు రేట్లు చాలా ఎక్కువైతున్నాయి ప్రభా గరీ బిడ్డలు ప్రభావ తని పోషించడం చాలా కష్టం నా బిడ్డలను కాచి కాప రెక్కల కింద భద్రపరుచుకోదేవా మీరు సాయం దయచేదేవా నామకర్త క్రైస్తులను మార్చండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సర్వసత్తులకి రావాలి అపస్తుబోధులకి రావాలన్నా తని మీరు సాయం దయచేసి జీవం గల అద్భుత ఆశ్చర్యకారాలు మీరు జరిపించి దాని వాక్యం మీరు మాట్లాడండి బలపరచం శిలపరచండి ప్రభావ తని పాటల ద్వారా మీరు మాయం పొందండి ప్రభావ జీవం గల ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు మీరు జరిపించి ప్రతి వీడియోను మీరు ఆకర్ సిద్ధపరచుకోమనేసి కృష్ణనామల జ్ఞాంతం రియా మేన్ రాజా నా ప్రియుడా నా కాపరివీ నీ నా స్నేహితుడా నా ప్రియుడా నా దైవమా నా యసయ్యాసు రాజ నా ప్రియుడా నా కా పరివీ నీ వేనయ్యా స్నేహితుడా ప్రియుడా నా దైవమా నాయ్యా నా కాపరివీ కాచీతీవీ నా ఊపిరివీ నీవే నా స్నేహితుడా నా ప్రియుడా నా దైవమా నా యేసయ్యా కన్నీరంతొడచి badalella bapitiwi kannidanta duracheeteevi badalella bapitiwi na sneehiduda na priyoda na daivama na esayya Chesu rancha, nā prīyūda, nā kāparvi, nīveneya, nā seithu da, nā prīyūda, nā daivama, nā esayya, nī chetulatū, nā nū chesu tivi, కను పాపాల కాపాడితీ నీ చేతులతో నన్ను చేస్తు కను పాపాలా కాపాడితీ నా స్నేహితుడా నా ప్రియుడా నా దైవమా నా ఎస్తయ్యా నా స్నేహితుడా na priyuda hai na devama na isayya vandanamayya vandanamayya vandanamayya na isayya hallelujah hallelujah hallelujah naisayya ezhurancha na priyuda taka parivi nivenayana seithuda na priyuda nanayvam naichayya allia praise lordana right? గిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లి విశ్వాసములో నేను ప్రార్థనలు నేను అల్లియ అల్లే అల్లేయ అల్లేలుయా అల్లే అల్లే అల్లు అల్లే సోదును ఆగిపోను నేను ఎండిన ఎడారిలో అలలలో నేను నడచినను వంద 바రు నబీడులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలో అలలలో నేను నడచినను వంద 바రు నబీడులలో నేను తిరిగి నా సహాయకుడు నాకా పరియేసే నా సహాయకుడు నాకా పరియేసే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే హల్లే సపోదును ఆగిపోను నేను పగలెండ దైవ కై నను రాత్రి వేళ భయము కైనా పగవని బాణమున కైనా నేను భయపడను పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా పగవాని బాణమునకైనా నేను భయపడను నాదు ఆశ్రయము నా కా నాదు ఆశ్రయము నాకాల్లే అల్లే అల్లే అల్లే సాగిపోను ఆగిపోను నేను గిపోను ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే అల్లే అల్లే అల్లేలు యా అల్లేలుయా అల్లేలుయా పదివేల మంది భయపడినా పదిలముగా నేను ఉండెదను ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము పదివేల మంది భయపడినా పదిల ముగ నేను ఉండెదను ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము నాదు ఆశ్రయము నా కోటయుసే నాదు ఆశ్రయము నా కోటయుసే Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Aipo dhunu a ah, poho oluneenu isvasamulo neenu pradhanalo neenu అల్లే విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే హల్లే అల్లే హల్లే అల్లే అల్లే అల్లే హల్లే సాగిపోదును ఆగిపోను నేను అతను మాట్లాడండి మన కాలపరిచండి సేవర్చండి కాపాడమంట ఇస్తారు కాలంలో ఉంటుంది కదా భయపడకుండా చింతకుండా ధైర్యం వాటన్నింటిని బట్టి మీకు ఎంతో బాగా అర్పించుకుంటుంది ప్రభా మీ పర్షుధాన అభిషేకం యూతనంగా నిర్వహించండి మాకు నడిపించండి మీ కొరకు సాక్ష్యం పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కాలంలో ప్రభావ మీకు వాక్యాన్ని తెలుస్తుండగా అందులోని సత్యాన్ని గ్రహించలాగా మా యొక్క ఆర్బీఐ నేతలను విపమ్మని వాటిని గ్రహించడమే కాదు ప్రభా వాటిని మేము అనేకలకు ప్రకటించాలా ప్రభా అందు కొరకు దాని మనం మీద ఏక విధంగా ప్రయాసపడుతున్నాం మేము తెలుసుకొని ప్రకటించాలి ప్రకటించే విధంగా మాకు తయారు చేసి క్రీస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి సరే కొన్ని వారాల నుంచి మనము పరశుదాత్మ యొక్క వరాలకు సంబంధించింది లేక పరశు హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ కి సంబంధించిన వాక్యాలను మనం ధ్యానిస్తా ఉన్నాం బైబుల్ అంతట్లో మొట్టమొదటిసారి పరశుదాత్మ అభిషేకం ఎక్కడ జరిగిందంటే మోసకి జరిగిందనేసి మనం చూస్తున్నాం మొట్టమొదటిసారిగా మోషే జరిగినాక దాని తర్వాత ఇసారి ప్రజలలో డెబ్బై మంది పెద్దలకి జరిగినట్లు మనం చూస్తున్నాం ఆ రీతిగా తర్వాత అక్కడక్కడ కొంతమందికి పరిశుధాత్మ అభిషేకం కడగడం మనం చూస్తా ఉన్నాం దాని తర్వాత కాలం కృష్ణపడిగి అపోస్ల కరంలో దేవుని యొక్క శిష్యులకి పరశుదాత్మ ఒకేసారి రావడం జరగడం దాని తర్వాత తరచుగా అనేక ప్రాంతాలలో అనేక సంఘాలలో అనేకలు పరిషాత్మ పొందుకోవడం మనం చూస్తాం అతని కొత్త నిధం పొంది నిబంధన అది ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది చివరిగా గొప్ప మీద పరిశుదాత్మ అభిషేకం కుమరించబడడం మనం ప్రాణంగంటాం ఇద్దరు సాక్షులు అన్న అంశం సంబంధించిన బోధ అది చివరి కని తర్వాత పరిశుదాత్మ కార్యం ముగిస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అయితే ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకానికి సంబంధించిన విషయాలను మరికొన్ని మనం ధ్యానించడానికి ఆసక్తి చూపిస్తున్నాం ముఖ్యంగా ఇది పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క సూచనలు సాధారణంగా చాలా మంది ఏమంటారంటే కృపావారలు సూచనలు అంటారు కానీ మనకు తెలుసు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు ఆత్మ ఫలాలని ఎందుకంటే నీకు రకరకాల కృపవరలు ఉండొచ్చు కానీ ఫలాలు కనిపించకపోతే కృపావారాలు ఉండి వేస్ట్ చివరి కాలంలోని సూచ అనేది ఎందుకంటే ఎవరన్న సూచక్రియలు చేస్తుంటారు నానా విధమైన సూచక్రియలు చేస్తారు పలువురిని మోసగిస్తారనే ప్రభు మత్త వారు తిరునాలుగా అనేలా చెప్పినట్టు మనం చూస్తాం కాబట్టి క్రియలు ఉండొచ్చు కృపావారాలు ఎన్న ఉంటాడు అనేకలకు అనుగ్రహిస్తుంటాడు అధ్య చివరి కాలంలో కానీ ఫలించకపోతే ఏం లేవా నువ్వు చెట్టువే కానీ ఫలించకపోతే ఏమో చెట్టు అయి ఉండి నీకు ఒక జీవం అనే బహుమానం ఇచ్చింది దేవుడు వరం కానీ దాన్ని నువ్వు ఫలించ అభివృద్ధి చేసుకోకపోతే ఏం లాభం అది ఉంటే ఒకటి కృత్యం కదా ఎందుకంటే విశ్వాసం కూడా ఒక వరమే బైబుల్లో చూస్తాం కదా ప్రతి లక్షణ కాబట్టి ఒకానొక దినము ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి అది మీకు చూపిస్తాను చూడండి వాక్యంగా మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో జబదయ్ కుమార్ల తల్లి అని ఒక స్త్రీ ఉంది అక్కడ ఆమె యేసు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం అప్పుడు జబదయ్ కుమార్ల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చిందంటే ఆమెకి కుమారులు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను పద వచనం అయితే నాకు ఇది ఆశ్చర్యం ఏంటంటే ఈ స్త్రీకి ఎట్ట తెలిసింది ఈయన సమస్త సృష్టికి రాజు అని ఎట్లా గ్రహించగలిగింది అన్నది అయితే ఇది నేను అనేక పరిలు జ్ఞాపం చేస్తూ ఉంటాను వెతుక్కునేవానికి దొరికింది అన్నట్టు ఎంతగా వెతుక్కుండేవానికి అంతగా దొరుకుతుంది అన్నట్టు నిర్లక్ష్యంగా ఉండేవానికి ఏం దొరకదు నిద్రపోయేవానికి అసలే దొరకదు కాబట్టి ఎంతగా మేలుకుంటే ఎంతగా వెతుక్కుంటూ ఉంటే వెతికేవానికి మరీ దొరుకుతూ ఉంటాయి దొరుకుతా ఉంటే బంగారాలు దొరుకుతాయి వజ్రాలు దొరుకుతాయి ఆపేస్తే ఆగిపోతాయి అంతే తేడా కాబట్టి ఈ స్త్రీ ఈయన సృష్టికి రాజు అన్న విషయాన్ని గ్రహించగలిగిందండి అందుకే నీ రాజ్యం అందున ఈ నా ఇద్దరు కుమార్లలో ఒకడు నీ కుడి వైపునను ఒక ఎడమ వైపున కూర్చుంట సెలవిమ్మని ఆయన తాడి అనిగిందట అంటే అనేక పరిగణలు అయితే నేను ధ్యానించినప్పుడు నాకు బహు ఆశ్చర్యం ఇది ఎట్లా ఈ స్త్రీ గ్రహించగలిగింది ఈయన రాజులకు రాజు సమస్త సృష్టికి రాజు ఆయన రాజ్యము స్థాపించినప్పుడు ఇద్దరిని తన కుడి ఎడమ పక్కన నిలబెట్టు కూర్చుండబెట్టుకోమని చెబుతుంది అంటే ఎటువంటి ఆశ ఈమెకుందో ఊహించుకోండి అయితే ఒకవేళ అటువంటి ఆశ తీరుతుందా అది నా చేతిలో లేదు నా వశంలో లేదు అంటున్నాడు ఎందుకు మీ వశంలో ఉంది అంటున్నాడు ఆయనతో పాటు ఎవరు కూర్చుంటున్నాడు మీ వశంలో ఉంది అంటాడు చూడండి అక్కడ మీరు ఏమి అడుగుతున్నారో అది మీకు తెలియదు ఆయనతో పాటు కూర్చోవాలంటే ఏం చేయాలా అనేది చెప్తుండక్కడ నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అంటే నేను అనుభవించే శ్రమలు నువ్వు అనుభవించగలవా కాబట్టి ఆయనతో పాటు కూర్చోవాలా అంటే అంత సునాసమైన కోరిక కాదు నీ పిల్లలు ఆ అనుభవం పొందగలరా క్రూరమైన అనుభవం అది బహు భయంకరమైన అనుభవం అది మనకు తెలుసు పాత్ర ఏంది గిన్నె ఏందో తెలుసు గిన్నె దేనికి సంబంధించిందో తెలుసు ఉగ్రతకి సంబంధించిన మనకి ప్రటంగందల మనం ధ్యానించినాం కొంతకాలం కిందట ఉగ్రత పాత్రలు అవి దేవుని యొక్క ఏడు ఉగ్రత పాత్రలు అలా గిన్నెలోనిది మీరు త్రాగలరా అంటే దేవుని ఉగ్రత నువ్వు భరించగలవా ఈ లోక పాపంల కొరకు నువ్వు నీ జీవుతాన్ని సమర్పించగలవా అని అడగ వారు త్రాగలం తల్లి అడిగింది కాబట్టి తల్లి మాట వింటున్నారు వీళ్ళు మేము తాగుతాము అయ్యా అంటున్నారు ఇద్దరు పిల్లల్ని అని అంటుండో వీళ్ళు తగ్గ చెప్తున్నారు వీళ్ళకి ఏమంత దాని గురించి గ్రహ గ్రహింపు లేదు ఇప్పుడు నేను అంత చెప్పినా వాళ్ళు గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు లాగున్నారు తల్లి కోరిక కానీ పిల్లల కోరిక కాదు అది పిల్లలు ఏదో తల్లి చెప్పినట్లు వింటున్నారు కానీ నిజంగా అది పిల్లల కోరిక కాదు తల్లి చెప్పాల అరే త్రాగడం అంటే అంత ఈజీ కాదు అని ఇరవై మూడో అప్పుడు ఏసులో చెప్తుండో మీరు నా గిన్నె నుండి అంటే ఖచ్చితంగా మీరు శ్రమలు అనుభవిస్తారు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునూ కూర్చుంట నా వశము లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరకనని చెప్పాను సృష్టి ఆరంభంలో కూడా ఎవరు లేరు వాళ్ళు ఎవరు ఉంటారనేది కూడా మనకు తెలియదు ఇక్కడ కానీ ఒకటైతే ఉంది ఇరవై నాలుగవ శిష్యులు ఆ మాట విని కోప్పారు ఆ ఇద్దరు సహోదరుల అంటే రాజ్య పరిపాలన చేసేటప్పుడు మినిస్టర్స్ లాగా ఆయన పక్కన లేవడాలనుకుంటున్నారు వీళ్ళు అది లోకస్తులు అంటారు ఇరవై ఐదవ అష్టంలో కనుక ఏసే తన ఇదొక వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రం వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదరని మీకు తెలియను మీలో అలాగూ ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడు ఉండగోరునో వాడు మీ పరిచార కూడా అది గొప్పవాడు అంటే దేవుని రాజ్యము మన లోకానికి టోటల్లీ ఆపోజిట్గా ఉంటాయి ఆ విధానాలు బహు ఆశ్చర్యంగా ఉంటాయని చెప్తున్నాడు ఆ పరిచారకుడే గొప్పవాడంట అక్కడ ఆయన లోకంలో అయితే ఇంగ్లీష్ బైపుల్లో చూస్తున్నది ఇరవై మూడవ వచనం తెలుగులో లేదు ఆ వచనాలు అందుకు షాకింగ్ నాకుంది ఇరవై మూడవ ఏంటంటే యూ విల్ ఇండీ డ్రింక్ మై కప్ అండ్ బి బ్యాప్టైజ్డ్ విత్ బ్యాప్టిజం దట్ ఐమ్ బ్యాప్టైజ్డ్ విత్ కాబట్టి బాక్తీజమానికి సంబంధించిన విషయం మాట్లాడి ఆ ఇద్దరు పిల్లలతోనూ తన తల్లితోను కానీ తెలుగు తర్జుమాలో పోయింది అది అందుకేసు అయినను మీరు నా గిన్నెలోనేది త్రాగుదురు అంతే అక్కడ అక్కడికే ఆగిపోయింది తెలుగులో కానీ అక్కడ ఏముందంటే అండ్ బీ బ్యాప్టైజ్డ్ విత్ బ్యాప్టిజం దట్ ఐమ్ బ్యాప్టైజ్డ్ విత్ అక్కడ ఏమన్నా మీరు నా గిన్నెలోది త్రాగుదురు కానీ అని చెప్పడానికి ముందు నా గిన్నెలోంది తాగుతురు నేను పొందిన బాపము మీరును పొందుదురు అని అక్కడ తెలుగు ఇంగ్లీష్ లో కానీ తెలుగులో లేదు అది నేను పొందిన బాబు తీసుమో మీరును పొందుదురు బహు కష్టమైంది అట్లా చెప్పడం నేను పొందిన బాబు అండ్ బీ బ్యాప్టైజ్డ్ విత్ ద బ్యాప్టిజం దట్ ఐమ్ బ్యాప్టైజ్ నేను ఏ బాప్తిజం చేత పొంది బాప్తిజం మీరును అదే బాప్తిజమం పొందుదురు అన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఈ లోకంలోని శ్రమలని అనుభవించాలంటే మరణం అవునంత నేను తాగుతున్నాను ఈ పాత్ర నేను తాగుతున్నాను మీరు అంటున్నారు మీరు కూడా తాగుతా అంటున్నారు ఖచ్చితంగా మీరు తాగుతారు కానీ బాప్తిజమము లేకుండా తాగలేరు భరించలేరు అది ఆ అనుభవాన్ని మీరు భరించలేరు శ్రమలను భలి భరించలేరు వేదన దుఃఖము భరించలేరు మీరు కాబట్టి మీకు బాప్తిజమము ఖచ్చితంగా అవసరము అన్న విషయాన్ని అక్కడ ఆ స్త్రీతోని మరి తన బిడలతో చెప్తున్నాడు దేవుడు అదే విధానంగా శిష్యులకు కూడా అది అర్థంగా ఇప్పుడు ఏంటంటే మీరు కూడా బాప్స్యం పొందుతున్నారు కానీ అనుభవం పట్టుకో మీకు తప్పదు శ్రమలకుండా పోక తప్పదు అయితే మూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఒక విషయాన్ని జ్ఞాపనం చేస్తుండే పర్శుధాత్మ అభిషేకానికి సంబంధించినది మన ప్రభు మత వార్త మూడవ అధ్యాయంలో మద్ద సువార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనం ఇక్కడ ప్రభు బాప్తిజమం పొందిండు అన్న విషయం గురించి ఇక్కడ చెప్పబడింది అది మన ఎన్నిసార్లు చూసినాం అదేంటంటే పదకొండవ వచనంలో మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాపం ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైన నేను ఫాదరును కాను ఆయన పరిశుధాత్మలోను అగ్నితోను మీకు పాపసమిచ్చును అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత పన్నెండు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన కళ్ళము కళ్ళమును బాగుగా శుభ్రపరిచి చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చినని వారితో చెప్పాను ఆ సమయం యోహాను చేత బాప్ సం పొందట వేసి గలియేటువంటి యువర్ధన దగ్గర ఉన్న అతని యుద్ధకు వచ్చాను అయితే యోహాను భక్తుడు అంటాడు యోహాన్ భక్తుడు పద్నాలుగు వర్షాలు నేను నీ చేత బాప్దేశం పొందవలసిన వాడినై ఉండగా నువ్వు నా యుద్ధకు వచ్చిచ్చున్నావా అని ఆయనను నివారింప చూచను కానీ ఏసి ఇప్పటికి కానిము నీతి యావత్ ఇలాగే నెరవేరుట నెరవేర్చట మనకు తగినదని అతనితో అతనికి ఉత్తరం ఇచ్చాను కానీ కథడు అలాగున కానిచ్చాను కాబట్టి నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే ఇప్పటి కానీ నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట అంటే నీతి సంపూర్ణంగా ఆ నెరవేరడం కొరకు పరిశుధాత్మ అభిషేకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది సాధారణంగా మనం ఎక్కడ చూడడం కూడా ఇటువంటి వాక్యాన్ని విశదీకరించడం నీ నీతిని బాప్సం బోధకాలం నువ్వు నాదరికొస్తున్నవి ఏంటంటే నేను ఇచ్చిన నువ్వు ఇచ్చిన పాప్సిజము అది దేనికి సంబంధించింది అనేది పదిహేను వర్షాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పటికీ తప్పదు ఇది నీ బాధ్యత నువ్వు చేయాల్సిన నువ్వు నేను లేదు నీతి యావత్ నెరవేరాలా కాబట్టి నీతి యావత్ నెరవేరాలంటే పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించబడాలా అందుకే మనం చూసినాం గతంలో కూడా పరశుధాత్ముడు ఎందుకు అనుగ్రహించబడిందంటే పాపమును ఒప్పించుటకు నీతి మరియు తీర్పు గురించి లోకానికి చెప్పుట కాబట్టి నీతి సంపూర్ణంగా కావాలంటే లోకంలో మనుషులందరిలో పరశుధాత్మ నడిపింపు అవసరం పరశుధాత్మ అభిషేకం అవసరం అనేది ఇక్కడ వాక్యం జ్ఞాపించారు కాబట్టి నీతి నీతి యావత్తు నెరవేరాలా ఫుల్ఫిల్ ఆల్ రై చేసేస్ అని ఫుల్ఫిల్ కాబట్టి ఫుల్ఫిల్ అంటే జేమ్స్ స్ట్రాంగ్ జీ టు రిప్లీట్ అంటే నింపడం కంప్లీట్ గా నింపడం సంపూర్ణంగా నింపడం తర్వాత సంపూర్ణంగా తృప్తి పరచడం ముగించడం కార్యాన్ని ముగించాల ఆఫీస్ పనులు ముగించాలని ఉంది ఫుల్ఫిల్ అంటే ముగించుకోవడం అందుకు కాబట్టి నీతి సంపూర్తి కావాలా అంటే పర్షదాత్మ అభిషేకం అవసరం అన్న విషయాన్ని మాట్లాడుతుంది మనకు తెలుసు మన ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించిన విషయాలు దాని తర్వాత యూహాను బాప్తిజం ఇచ్చి వ్యూహాను సంబంధించిన విషయాలు అనేక పర్యాలు మనం గతంలో ధ్యానించినాను కూడా మనకు తెలుసు అక్కడ ఏ రీతికి జరుగుతుంది ముఖ్యంగా లూకాసు వార్త మొదటది నేను నలభై ఒకటవ చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి ఇవి ఎన్నిసార్లు మనం ధ్యానించినా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి వార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వచనంలో మనం చూస్తాం అయితే దానికి ముందు మనకు తెలుసు ఎలిజబెత్ సంబంధించిన విషయాలు అక్కడ ఉన్నాయి ఎలిజబెత్ మరియా యొక్క దానికి ముందు చూడండి ఎలిజబెత్ గురించి దాని తర్వాత మరియా గురించి కేసు తల్లి మరియా గురించి ఇక్కడ చెప్పబడుతున్న ఎలిజబెత్ మరియా యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేశాను ఎందుకు అంటే మనకు తెలుసు మరి ఆ గర్భంలో కూడా ఏసుప్రభు ఉన్నాడన్న విషయం ఆమె వీళ్ళ వచ్చింది ఈమె వచ్చి వందనం చెప్తుంటే ఆమె నోట్ల నుంచి వస్తున్న వాక్ వలన ఆమె నోట్ల నుంచి వందనాలు వస్తుంటే యూహాను భక్తుడు బాప్తిజం ఇచ్చి యోహాను తల్లి గర్భంలో గంతులు వేస్తున్నట్ట అయితే అంతటా ఎల్సపెత్తు పరిశుధాత్మతోను నిండుకుని బిగ్గరగా ఇట్లా నేను కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి పరశుధాత్మ అభిషేకము ఆమెలో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత మనకు తెలుసు మరియాతో దూత వచ్చి మాట్లాడినప్పుడు గాబ్రియల దూత ఇది సాధ్యం నాకు అన్నప్పుడు ఆమె చెప్తుంది పరశుధాత్మ ద్వారా సర్వోన్నతిని శక్తి ద్వారా కాబట్టి పరశుధాత్మ దేవుని యొక్క శక్తి ఆ రెండు కలిసిన అయిన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది లేకపోతే కాని పని అన్నట్టు అయితే ఆ పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం ధరించింది అని మనకు తెలుసు వాక్యం మరియా కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఎలిజబెత్ మరియాతో మాట్లాడుతుంది అయితే మనకు తెలుసు మరియా కూడా పరశుద్ధాత్మ ద్వారానే అభి గర్భం ధరించిందన్న విషయాన్ని అయితే ఇక్కడ పరిశుధాత్మ కార్యం అనేది మనం చూస్తా ఉన్నాం మరియాలో పరిశుధాత్మ అభిషేకం ఉంది ఎలిజబెత్ మీద కూడా పరిశుదాత్మ అభిషేకం ఉంది అది రెండు పాయింట్స్ అక్కడ అయితే ముందుగానే పరశుదాత్మ చేతనే గర్భం ధరించింది ఇద్దరు ఎక్కడ ఎలిజబెత్ అయినా కానీ మరియా అయినా కానీ పరిశుద్ధాత్మ ద్వారానే గర్భము వాళ్ళకి అనుగ్రహించబడింది అని జ్ఞాపకం చేస్తుంది వాక్యం తర్వాత ఆ ఈ యొక్క మరియ తన ఇంటికి వచ్చిందో జకరియా ఇంట్లో ప్రవేశించి నలభై వచనంలో జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ వందనం చేశాను ఎప్పుడైతే ఆమె వందనం చేసిందో తన గర్భంలో నా గంతులు వేస్తుండు అంతటా ఎలిజబెత్ పరశోధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లా నేను ఆమెను ఆశ్రయిస్తుందన్న విషయం మనకి చూస్తాము నలభై వచనంలో ఇదిగో నీ నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసాను అని చెప్తుంది పరిశుద్ధాత్మ వలన శుభవచనాలు వస్తాయి తర్వాత ఆనందం ఉంటుంది శిశువుకి కూడా ఆనందం ఉంటుంది అనేది మనం ఈ సత్యం ఎప్పుడు చూడగలం గర్భంలో శిశువుకి కూడా ఆనందం కలుగుతుంది అంట చెప్పడం వలన అంటే పరశుద్ధాత్మ ఉంటేనే శుభవచనాలు ఇది ఇది ఇది గ్రహించగలిగితే నీ సేవా జీవితంలో నువ్వు ఎవరింటికి పోయినా కానీ గర్భిణీలు ఉంటే ఈ సత్యని నువ్వు ప్రకటించగలవు తర్వాత అనేక పరియాలు ఇవి మనం గ్రహించగలం ఉదాహరణకి యోసేపు మర్యాద భర్త కదా యోసేపు యూధా గోత్రికుడు మరి మరియా దేనికి సంబంధించిన ఏమి లేబి గదా గోత్రికురాలు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి లేబి గోత్రికరాలు యూద గోత్రి గోత్రికుడు కలుస్తున్నారు ఇక్కడ భార్యభర్తల్లాగా వారికి పుట్టబోయిన శిష్యువే యేసు ప్రభు అన్న విషయం మీకు తెలుసు ఇవి అన్ని ఆత్మీయ సత్యాలు మరియు ఎల్సపెత్తు కూడా లేబి గోత్రికాలే ఎందుకంటే ఇద్దరు కజన్స్ కదా కాబట్టి లేబీ గోత్రం అంటే యాజకత్వం మరియు యూధ గోత్రం రాజరికము యాజకత్వం కలిస్తనే కాని మిల్కీ సెదకు క్రమం ఆరంభం కాదు కాటి మిల్కీ సెదకు ఈ లోకంలో పుట్టబోవాలంటే ఈ లోకంలో రావాలంటే ఈ గోత్రాలు కలవాలి ఆత్మీయ స్థితిలో కాబట్టి ఆ రీతిగా ఇవి ఇవి ఆశ్చర్యమే దేవునికి సమస్తం సాధ్యం ఇది ఎట్లా సాధ్యం అనేసి మనం అనుకుంటాం కానీ ప్రభుకు తెలుసు ఇవి మనకు నేర్పరం కోరికే ఇవన్నీ చూపిస్తున్నాడు రాజులైన యాజక సమూహం మనము ఆ సమూహంలో ఏర్పరచబడ్డ వాళ్ళం కేవలం మన ప్రభు వలన ఆయన కనికరం వలన ఆయన కృప వలన లేనిచే మనము ఆ తెగకు చెందని వలనే కాదు కాబట్టి పశుద్ధాత్మ ద్వారానే ఇక్కడ కార్యాలు జరిగినాయి అన్న విషయాన్ని మనకి నేర్చుకుంటున్నాం ముఖ్యంగా తర్వాత జకరియా సంబంధించిన విషయం తర్వాత ఎలిజబెత్కి సంబంధించిన కొన్ని నేను చెప్పించేస్తాను ఎలిజబెత్ అంటే శక్తి లేక బలము గలది తర్వాత ఇంక జ్ఞాపకార్థం అన్నట్టు ఎలిజబెత్ అంటే లేక సంపూర్తి చేయబడినది అని అర్థం లేక దేవుడే వాగ్దానం చేసిన వాడు అన్నాడు అని అర్థం లేక వాగ్దాన దేవుడు అని కూడా అర్థం ఎలిజబెత్కి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు వాగ్దానం చేసిన దేవుడే బలవంతుడు తర్వాత ఏడు లేక సంపూర్తి చేయ చేసేవాడు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వృద్ధాప్యంలో ఈ స్త్రీకి ఆ శిష్యుని ఇది న్యూ టెస్ట్మెంట్ ప్యారలల్ పాత నిబంధన కాలంలో అబ్రహాము సారాకు పుట్టిన వాడు ఇసాక్ వృద్ధాప్యంలో నూతన నిబంధన ప్యారలల్ ఇది జకరియా ఎలిజబెత్ కి వృద్ధాప్యంలో పుట్టినవాడు ఆమె బహు రుదురాలైతుంది కానీ అది అసాధ్యం కానీ పర్శుధాత్మ ద్వారా సమస్తం సాధ్యం అనేది ప్రభు అక్కడ ఆమె ఐదు నెలలు బయటికే రాదు కదా ఇంట్లోనే ఉంటుంది ఆమె వృద్ధాప్యంలో గర్వం ధరిస్తే బహు బాధకరం అనిపిస్తుగా చూసే వాళ్ళకి ఇది ఎదురా ఆశ్చర్యమే తర్వాత మరియా అంటే చేదు లేక మారా అనే పేరు నుంచి వచ్చింది పదం నుంచి వచ్చింది మారా అనే పదం నుంచి మేరి అనే పదం వచ్చింది కాబట్టి అంటే చేదు అని అను అని అర్థం కాబట్టి ఏదైతే మనం అంటే మీకు చేదు అనుభవం నువ్వు చేదు అనుభవం చూడబోతున్నావు అన్న విషయాన్ని మనం చూస్తాం దూత మాట్లాడడం దూత మాట్లాడమా ఎవరు మాట్లాడతారు హన్న ప్రవక్తిని మాట్లాడుతుంది అనుకుంట ప్రవచనం అని అసేరు గుత్రిక రావాలి కదా ఏమే తను అనుకుంటాం బహుమృదురాలు ఎయిటీ ఫోర్ ఇయర్స్ అని అక్కడ ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆమె దేవుని కొరగా కనిపెట్టుకుంది ఈ లోకంలో సృష్టికర్త పుడతాడన్న విషయాన్ని రెండవ అధ్యాయంలో చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరులో మరియు అషేరు గోత్రికరాలను కుమార్తెన అన్నా అని ఒక ప్రవక్తని ఉండేది ఆమె గురించింది అక్కడ దీర్ఘంగా దాని తర్వాత నలభై పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరసమ్మకు వచ్చిన వారు ఆయన పన్నెండేళ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించకై వాడుక చొప్పున వారు ఎరసెమ్మకు వచ్చేది తర్వాత ఏం జరిగిందని చెప్పి ముప్పై ఐదవ వచ్చంలో మర్యాద మాట్లాడుతుంది మరియు నీ హృదయంలోనికి ఒక కట్కము దూసుకొని పోవునని ఆయన తల్లి అనే మరియతో చెప్పాను ఇది ఒక ప్రవచనం లేదా నలభై ఎనిమిది ఏండ్ల వయసులో ఆమె ప్రవచనం చెప్తుంది అంతగా కనిపెట్టుకుంది దేవుని కొరకు అది బయలుపరచబడింది మరియా గురించి మాట్లాడుతుంటున్నావు బహు చేదు అనుభవంలో చూడబోతున్నావు గొప్ప సృష్టికర్తనే తన గర్భంలో పుట్టడం అనేది బహు ఆశ్చర్యకరమైన సంతోషకరమేది కానీ అది బహు చేదు అనుభవం అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఆమెకి కాబట్టి చేదు అనుభవం మనకు కూడా గొప్ప లక్ష నలభత్ నాలుగు వేల మందికి చేద అనుభవం ఏంది నువ్వు ప్రసవించే గొప్ప జనం అందరూ మరణించబోతున్నారు నీకు చేద బహు చేదు అనుభవం మనం దృష్టి చూడబోతున్నాం కాబట్టి ఆ చేద అనుభవం ధైర్యంగా ఎదుర్కోవాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం అనేది ఇంతవరకు మనం జ్ఞాపకం చేయబడుతుంది మనకి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు ఎటువంటి అనుభవం ఈ చేదాన్ని వలన భరించలేవు అన్నట్టు జకరిగా అంటే యహోవా జ్ఞాపకం ఉంచుకున్నాను అనర్థం కాబట్టి ఆయన వాదనని జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యనుల వారికి సంతానం ఇచ్చినన్న విషయాన్ని మనం చూస్తున్నాం అదే రీతిగా యోసేపు అంటే సమృద్ధిని అనుగ్రహించేవాడు అనర్థం కాబట్టి దేవుడే నాకు అనుగ్రహించను అనర్థం యోసేపు అంటే కాబట్టి దేవుడు తప్ప మనకి అనుగ్రంచే వాళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని ఈ వాక్యం వ్యాప్తం చేస్తుంది కాబట్టి పరశుధాత్మ నడిపింపు ఉంటే వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోగలం ఆయననే మనకు అర్థం చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనంతటా మనం వీటిని అర్థం చేసుకోలేం ఈ వాక్యాలని అందుకు నీకు ప్రతిరోజు ఉదయం పరశుదాత్మ అభిషేకం నూతనంగా అవసరం అయితే యేసుప్రభు ఆయన పుట్టుకనే పరశుదాత్మ ద్వారా కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుదాత్మ ద్వారా బిటగా తయారైనట్లు మనం చూస్తున్నాం ఆయన మళ్ళీ పుట్టినాక తర్వాత యోహాను భక్తుడు పాపసం నీటి పాపసం ఇచ్చినాక పర్లోకం తెరవడడం ఏంది అక్కడి నుంచి పరశుధాత్మ వల్లే పరస సంపూర్ణంగా పరశుధాత్మ అభిషేకం కలిగిన సంపూర్ణమైన అభిషేకం అందుకే ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి సంపూర్ణమైన ఆత్మలో ఉంది అయితే ఈ సత్యం మనం గ్రహించాలా మోషే నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే మోషే మీద ఉన్న అభిషేకంలోని ఒక భాగము డెబ్బై మందికి పంచిపెట్టబడిందని మనం ధ్యానించినాం పోయిన వారం అంటే మోసేలా ఎంత భాగం ఊహించుకోండి ఎంతగా ఉంది అంటే పరశుదాత్మ కూడా సమపాడలో అంటే ఈక్వల్ పార్ట్స్గా లేదన్నట్టు ఏసు ప్రభుల్లో కూడా ఆయన పుట్టుక పరశుదాత్మ ధరని కానీ తిరిగి మళ్ళా బాప్సం పొందినాక పర్లోకి వచ్చి పరిశుభ్ర దిగి రావడం చూస్తున్నాం సంపూర్ణంగా అప్పుడు పరిశుధాత్మ చేత ఆయన అభిషేకించబడ్డాడు దాని తర్వాతనే ఆయన సేవ ఆరంభమైంది అంతవరకు కాలే అది చూస్తే మన మార్క్స్ వార్త మొదట అధ్యాయము పదవర్షంలో ఆయన నీళ్ళ నుంచి బయటికి రావడం అప్పుడు ఆకాశంలో తెరబడడం ఒకట ఒక ఆకాశమా ఎన్ని ఆకాశంలో చూడండి ఒకసారి మార్కు సువార్త మొదటి అధ్యాయము అందుకే మనం వాక్యాన్ని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండాలా ఈ ఒకసారి నీ లైఫ్లోకి వెళ్ళిపోయినాయంటే మళ్ళా తిరిగి నేరకు వచ్చేటప్పటికీ కాలం పడుతుంది అది చూడండి మార్కు శువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం మార్కు శువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆ దినములలో ఏసు గలలియలోని నజరైతి నుండి వచ్చి యోర్ధానులో యోహాను చేత బాప్తిజమము పొందేను తర్వాత చూడండి పదవశంలో వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునొక్కు ఆకాశము చీల్చపడుట పరిశుద్ధాత్మ పావురము వల్లే తన మీదికి దిగి వచ్చట చూడండి ఇక్కడ ఆకాశము అని కదా ఇంగ్లీష్ లో అందుకే నేను అనేది ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు జాగ్రత్తగా పరిశీలించకపోతే మోసం అనేది నేను చెప్పాను మోసపోతామని చెప్పాం కానీ సంపూర్ణత పోగొట్టుకుంటున్నాం సంపూర్ణంగా గ్రహింపుని పొందలేకపోతున్నాం ఒక్కటి కాదు హెవెన్ అని మనకు తెలిసి ఎన్ని హెవెన్ సోన్ అయ్యాడు కాబట్టి హయ్యస్ట్ అంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థలంలో ఉండేడదే అందుకే సర్వోన్నత స్థలంలో అంటాం మనం సర్వోన్నత స్థలం అని ఎందుకు చెప్పింది దూత అక్కడ దేవునికి మహిమ అన్నాడు ఎందుకు దూత కేసు ప్రభు సర్వోన్నత స్థలంలో మహిమ అన్నాడు ఎందుకు అన్నాడు దూత అంటే అన్ని ఆకాశంలో సర్వోన్నతమైన ఆహారం అంటే ఫైనల్ ఉండేది చివరికి ఉండే ఆహారంలో ఆకాశంలో మన తండ్రి ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం తక్కిన ఆకాశంలో రకరకాల జీవరాశులు ఉంటారని కూడా మనం అనేక పర్యాలు ధ్యానించినాం దాని తర్వాత దేవుని యొక్క దూతలు రకరకాల దూతలు కేరువులు శరువాపులు రకరకాల దూతలంతా రకరకాల ఆకాశంలలో ఉంటారు దాని తర్వాత అబ్రహాం రొమ్ము ఒక ఆకాశం కొంత కాలం కింద నేను అట్లా ఒక్కొక్క స్థలాలలో ఒక్కొక్క పనులు అక్కడ కూడా కార్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు భూమి మీద మనుషులు రకరకాల పనులు చేస్తూ ఉంటారో ఆకాశంలో కూడా మనుషులు రక అక్కడ జీవరాశులు రకరకాల పనులు చేస్తూ ఉంటారు అవి ఏం చేస్తారంటే వాళ్ళు మనం తెలుసుకోవాలంటే నువ్వు అక్కడ పోతే నువ్వు గ్రహించలేవు అది పోవాలంటే ఎందుకు పోవాల ఏం పనుంది నీకు అక్కడ పోవడానికి పని అప్పగించే అక్కడ పోతావు ఉదాహరణకి మనం చూస్తాం యోగు కాలంలో మహాకాశంలో తిరబడడం దాని తర్వాత ఎవరి కాలంలో ఏహెచ్కేల్ కాలంలో మాకా మహాకాశంలు తెరవడం చూస్తాం దేవుని యొక్క సింహాసనం కనిపిస్తుంది ఏకే దానియలికి కనిపిస్తుంది మహాకాశంలు అక్కడ చూస్తుంటు మనుష్య కుమారుడు వృద్ధుని లాగా ఉన్నాడు కానీ కానీ వృద్ధుల లాగా తలనిరిసింది మన తండ్రి మన ప్రభువే తండ్రి అనేది అక్కడ దానియలు నిర్చింది ఎందుకంటే దానియలుడు వచ్చింది అదే గౌత్రమిడు కదా యూదా గోత్రం నుంచి వచ్చిన నాకు ఇదొక కొంతమంది ప్రవక్తలు ధనికులుగా కనిపిస్తుంటారు కొంతమంది ప్రవక్తలు బహు పేదల్లా కనిపిస్తుంటారు బైబుల్ అంతటా ఎందుకు అంటే ధనికుడు పేదవాళ్ళతో కలవలేడు ఉదాహరణకి నువ్వు ఎలియా చూడండి వాళ్ళంత పేదవాళ్ళతో గడిపినట్టు చూస్తాం స్థలం ముఖ్యంగా ఎలిషా పేదవాళ్ళతోనే సమయం గడిపినట్టు చూస్తాం ఎక్కువ కానీ దాని వెళ్ళి మటుకు రాజసింహాసనం దగ్గర ఉండి సేవ చేస్తూ ఉపమాన్ రీతిగా యోసపు కూడా అంతే కదా ఒక రాజసింహాసం గారు ఉండి ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దర్శనము ప్రవచన రూపకంగా మారిందని చూపిస్తుంది రాబోధినాలు ఎట్లుంటాయని చూపిస్తున్నాడు ఒక ప్రవక్త లాగున్నాడు అంటే ధనికమైన ప్రవక్త వీళ్ళంతా ఆడంబరంగా జీవించిన వాళ్ళు కానీ దేవుని కొరకు జీవించిన వాళ్ళు నేననేది అనేక పర్యాయలు నీ దా డబ్బున్నా లేకున్నా నువ్వు మటుకో ఆయన పని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన నడిపిస్తా ఉంటాడు కొందరికి డబ్బు లేని ఉన్న అసలు ఆ పేదరికము వాళ్ళని పట్టుకొనే పట్టుకోలేదు దాన్ని వాళ్ళ ముట్టనే ముట్టలేదు ఉదాహరణకి బహుధనం నీకు లేకున్నా మూడు పూటలు సాగిపోతూ కాలం వెళ్ళిపోతూ ఉంటుంది అన్ని నడిచిపోతూ కూడా నీకు బాధ అనిపించదు గొప్పోడు అట్లున్నా కానీ వానికి ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టము ఏదో ఒక రోగం ఉంటుంది కాబట్టి ఆయన విధానాలు బహు ఆశ్చర్యంగా ఉంటే అర్థం చేసుకుంటే వానికిటగా అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ఆకాశములు తెరబడను అని అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్లో చేస్తున్నాం ఎందుకంటే ఏడవ ఆకాశంలోనే దేవుడు ఉంటాడు ఆయన ఆత్మ అక్కడి నుంచి రావాలా అలా రావాలంటే ఎన్నో ఆకాశములను చీల్చుకొని బయటికి రావాలది అంత సునాసం కాదన్న విషయం జ్ఞాపం చేస్తాడు అంటే దేవుని యొక్క ఆత్మ ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకుంటున్నాం మరియు నీవు నా ప్రియకుమారుడు నీ అందు నేను అందించినది ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిట వచ్చాను తర్వాత ఆయన పరశుదాత్మ ఎందుకు తినిఖీలించే చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయరు వాక్యము పన్నెండో వర్షంలో వెంటనే పరశుదాత్మ ఆయనను అరణ్యంలో అరణ్యంలోనికి తోసికొని అంటే బాగా చెప్పండి తోసుకొని ఈడ్చుకొని అంటే తన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయాడు పరశుదాత్మ ఆయనను అరణ్యంలోనికి తోసుకొని పోయాను ఆయన సాతాను చేత శోధింపబడుటకు అరణ్యంలో నలువ దినములు అడవి మృగములతో కూడా ఉండెను ఎప్పుడు చూసిండ్రీ వాక్యం అడవి మృగములతో పాటు ఆయన ఎప్పుడున్నాడు అంటే అంత భయంకరమైన ఆడులలో సేవ చేసిండక్యం జ్ఞాపకం చేస్తుంది మరి దేవదత్తులు ఆయనకు పరిచర్గా చేయిచుండేరి కలిసిపోయిండి బాగా అది సైతాన్ని శోధించినప్పుడు బాగా అలసిపోయింది ఆయన అప్పుడు దేవదక్తులు పరిచయం చేశాడానికి ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి ఊహిస్తే పశుద్ధాత్మ కార్యం ఏది అనేది నిన్ను తోసుకొని పోతాడు నేను లాక్కొని ఎక్కడ కఠినమైన స్థలాలు ఉంటాయో ఎక్కడ దుష్ట శక్తులు ఉంటాయో అక్కడ నేను దేవుడు తన ఆత్మ ద్వారా నీకు ఉండదు నీకు నీ ఇంటికి ఇక్కడికి వచ్చిన అనుకుంటాను తర్వాత కానీ అది దేవుని యొక్క కార్యం అనే దగ్గర ఈ విషయం మనం అర్థం చేసుకుంటున్నాం అతనికి లాక్క పోయింది తోసుకొని పోయింది ఇంగ్లీష్ లో మటుకు డ్రైవ్ చేసింది అని కానీ అయినా కానీ ఆయనకి ఏం కాలేదు మనం అర్థం చేసుకోలేం ఎందుకంటే దేవదత్తలు పరిచయం చేశారు అక్కడ ఒకవేళ దెబ్బలు తగిలినా ఈడ్చుకపోయినప్పుడు కాలురా రక్కినా కానీ ఏమైనా రక్తం కారినా కానీ వాళ్ళు అతనికి పరిచర్య చేసిన ఉంది అక్కడ ఆ వాగ్దానం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే యశాయ గ్రంథంలో కనిపిస్తుంది మనకి చూడండి ఒకసారి యశాయ గ్రంథము నలభై అధ్యాయం ఏషాయ గ్రంథము నలభై అధ్యాయం రెండవ శ్రంలో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందను నదులలో పడి వెళ్ళినప్పుడు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ పొర్లి పొర్లిపారవు నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఇది మన ఏసన్న బ్రదర్ రాసిన పాటలో ఒక పాటలో ఉంటే లిరిక్స్ జలపు జలములపై పడి నేను సాతాను సుడిగాలి లేపిన అగ్ని జ్వాలలు నన్ను కాల్చవు ఆయన పాటలు రాసుకున్నది ఇక్కడి నుంచే తీసుకుంటూ పదాలు ఇది ఏం జ్ఞాపకం చేసిందంటే పశుద్ధ ఆత్మ చేత నడిపింపబడ్డప్పుడు నీకు ఎటువంటి హాని కరగదు అని చెప్తున్నాడు జలంలో పడి దాటినప్పుడు నేను నీ తోడంటాను నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పర్లిపారవు నీ అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు ఇవన్నీ నానియాల కాలంలో శద్రగ్ మేష కాలంలో నోవా కాలంలో ఇవన్నీ నెరవేరినట్లు మనం చూస్తున్నాం కిశాల్ పదల జీవితాలు మనం చూస్తున్నాం మన టైంలో కూడా నెరవేరటం మనం చూస్తాం ఇవన్నీ అంటే ఇవన్నీ ఆత్మీయమైనవి నిజమైన అగ్ని కాదు నిజమైన జలం కాదు నిజమైన నదులు కావు ఇవన్నీ ఆత్మీయమైన స్థితిలో మనుషులకి సారదృశ్యం అన్నట్టు ఇవాన్ని కాబట్టి స్వల్పంళ్ళు నేను ఏం చేయలేవు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పాత నిబంధన కాలంలో ఒక ప్యారలల్ చూపించండి దేవుడు కృత నిబంధన కాలంలో దాన్ని ప్యారలల్ చూపిస్తున్నాడు పాత నిబంధన కాలంలో నిర్గమ్మ కాండాల్లో మనం నిర్గమ్మ కాండం కాదు సంఖ్యా కాండంలో చూసిన మనము మోసే మరియు డెబ్బై మంది పెద్దలు పరిశుదాత్మ అభిషేకంలో ఉండడం అదే రీతిగా కొత్త నిబంధనలు ఇప్పుడు నిజంగా సెకండ్ టైం నెరవేరడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ అపోస్తకరం రెండవది ఎలా చూస్తాం కదా అపోస్తకరం ఒకసారి రెండవ తే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంటాం ఇక్కడ మీదట దాని ప్రతి వరం గురించి నేను కొన్ని విషయాలు మిగతాను మాట్లాడాలనుకో ఆశపడుతున్నా టైం బట్టి దేవుడు ఏ రీతిగా నడిపిస్తే చూస్తాం అపోస్ల కార్యము రెండవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తున్నాం పెంత అను అన్న పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండేరి అయితే మీరు అనుకోవచ్చు పెంతకోస్తు పండుగ వీళ్ళు చేస్తున్నారా అంటే ఖచ్చితంగా కాదు పెంతకోస్తు పండుగ చెయ్యాలంటే నువ్వు మందిరానికి వెళ్ళాలా సొలమోను మందిరం ఉంది కదా హేరో మందిరం సొలమౌను కట్టించిన కూలిపోయిన మందిరాన్ని హైరావది మరమాత్తు చేయించాడు చేపించి మరీ విశాల పరిచిండు దాన్ని ఇంకా పెద్దగా చేసిండు అంటే కట్టిన దానికంటే మరీ గంభీరంగా తయారు దాన్ని చూడడానికి అయితే ఆ పెంతకొస్తే పండగ రోజు అందరూ ఆ మందిరానికి పోయి పండగ చేసుకుంటామంటే వీళ్ళు మటుకు ఒక చోట కూర్చుండి ఉండిరి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయ్యూ నిడ్డాడు అయితే నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను దేవుడు ఈ లోకంలోకి రావాలంటే ఆయనకు ముందు దూతలు రావాలా అది విధానం ఎందుకంటే నా రాజు కాబట్టి రాజు రావాలంటే రాజుకు ముందు తన పరిచర్య చేసే తన సేవకులు ముందు పోవాలా లేకపోతే రాజు బహుపర బహుపరను అరుస్తా ఉంటారు మన సినిమాలలో చూస్తాం తెలుగు సినిమాలలో ఎందుకంటే అంత గొప్పవాడు వస్తున్నట్టే అందరు అందరికి అలర్ట్ అన్నట్టు అది విధానం అది ఇక్కడ కూడా అదే విధానం చూపిస్తుంది ఆయన రావాలా ఈ లోకంలో ఆయన మనుషులతో సంభాషించాలంటే ముందు దూతలం పంపాల అయితే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే దూతలు వాళ్ళు కూడా ఒక రకమైన సృష్టమే కదా వాళ్ళకి రెక్కలు ఉంటాయి అనుకుంటాం కానీ అవసరమే లేదు అన్ని దూతలకి రెక్కలు ఉండవు కొన్ని దూతలకు రెక్కలు ఉంటాయి కొన్ని దూతలు కేవలం మనుషులు లాగానే ఉంటారు కొన్ని దూతలు కండ్లకు కనిపించని పొగలాగా ఆవిరిలాగా కొన్ని కొందరు కొందరు దూతలు ఆ అగ్ని రూపకంగా మనం చూస్తాం అక్కడ మోసేకి కనిపించిన మటు చిన్న పొగలు కొందరి కొందరు దూతలు మటుకు గాలిలాగా ఉంటారు కొందరు దూతలు మటుకు నీళ్లు గాలిలాగా ఉన్నట్టుంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే అన్ని ఒకేలాగా ఉండవట్లేదు ఎందుకంటే ఏ రకరకాల ప్రపంచంలో పరలోకాల ఆకాశంలో గురించి మనం మాట్లాడినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన జీవరాశులు ఉంటారు భూమి మీద మనుషులు ఉంటారు అంతే అక్కడ ఇంకో రకమైన జీవరాశులు ఉంటారు అంతే తేడా అది దేవుని సృష్టి దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు మరి బైబుల్ ఎందుకు అంత డీటెయిల్గా అటెండ్ రాలేదంటే అక్కడ అక్కడ కొన్ని సూచనలు ఇచ్చి విడిచిపెట్టేసిండు కానీ ఆ డీటెయిల్ గా ఎందుకు రాలేదంటే నీకు రాయబడ్డ బైబుల్ వాళ్ళకి సంబంధించింది కాదు నీకు రాసిన బైబుల్ ఈ లోకానికి సంబంధించింది ఈ లోకంలో నువ్వు ఎట్లా జీవించాలా అన్న విషయాలకు సంబంధించింది కాబట్టి అట్లా ఉండడానికి వీల్లేదు అన్నట్టు అది వాళ్ళ గురించి ఎక్కువ ఉండదు ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని పనులు అప్పగించండి దేవుడు వాళ్ళు ఈ లోకంలోకి రావాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు యూధ గ్రంథంలో మనం చూస్తాం యూధ సారీ యూధ పత్రికలో యూధ పత్రికలో వారి స్థలాన్ని స్థలాలని వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు ఎవరి అధికారం ఎవరి ఆజ్ఞ పొందుకొని వచ్చారు వాళ్ళ స్థలాలని విడిచిపెట్టిండ్రు అందుకు శాశ్వతంగా నరకానికి పోయినారు కోరి స్థలాల్లో వాడే ఉంటాడు అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది నియంత్రణ రావడానికి వెళ్ళేది వారికి పనులు అప్పగిస్తేనే ఇక్కడికి వచ్చి పండ్లు ఉపగించుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఆ దూతలు ఆంబ్రాం దగ్గరకు లోతు దగ్గరకు మనం చూస్తాం యోసెప్పు దగ్గరకు మనం చూస్తాము యాకబు దగ్గరకు మనం చూస్తాము అదే రీతిగా పౌలుసీల దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తాము మరియా దగ్గరకు చూస్తాము ధాన్యం దగ్గరికి చూస్తాము ఆ పాత నిబంధకాలలో అనేక ప్రాంతాల దూతలు వచ్చి చూస్తూ ఉంటాం మనం మనోహ దగ్గరికి రాలేదా దూత అట్లనే జకరియా దగ్గరికి ఎలిజబెత్ దగ్గరికి అదే రీతిగా వచ్చింది బ్రేల్ దూత వస్తూ ఉంటారు వాళ్ళు రకరకాల విధాలుగా అయితే ఇక్కడ పట్టుకు మనం ఏం చేస్తున్నామంటే ఆకాశం నుంచి గాలి రావడం అంటే దూతల సమూహం అది దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి మనం గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంత నిండాను కాబట్టి దేవుడు ఈ లోకంలో రావాలంటే మనకు తెలుసు ఎప్పుడైతే ప్రభు తన ఆత్మని మనం ఇది ఇల్లు కొన్ని విషయాలు చూస్తాం మనం ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే ఆయన మన తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ నా ఆత్మ నీకు ఆ క్షణము దేవుని యొక్క తండ్రి దగ్గరికి ఆయన యొక్క ఆత్మ తిరిగి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం దాని తర్వాత తిరిగి రావడం మళ్ళా చూస్తున్నాం పరిశుధాత్మ లేకపోతే మనం జీవించలేము అన్న విషయాన్ని అక్కడ నేర్చుకుంటాం అక్కడ కాబట్టి ఆయన మరణిస్తే అప్పుడు తన ఆత్మని అప్పగించేసింది తండ్రికి అదే ఆత్మ ఇప్పుడు కిందికి దిగి రావాలా ఎప్పుడు రావాలా ఆయనని లేపడానికి రావాలా దాని తర్వాత సంఘాన్ని అభిషేకించడానికి వరకు రావాలా అవి విధానాలు కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం బహు కష్టం కదా అటు చెప్పలేదు కూడా కదా మనం అయితే రెండవ వర్షం రెండవ వర్షం ఏంటంటే వారి కూర్చున్న ఇల్లంతీ నిండాను మరియు అగ్ని జ్వలల వంటి నాలుకలు విభగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనువేషణకులది అన్య భాషల్లో మాట్లాడసాగేది మొదటి సూచన అన్నట్టు అన్య భాషల్లో మాట్లాడడం అయితే ఇది ఎట్లా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకము వీళ్ళంతా అప్పటికీ పాపసం పొందిన వాళ్ళే కదా ఏసు క్రీస్తునామం వీళ్ళందరూ ఏ స్క్రీస్తున్న పాప్సం పొందినా వాళ్ళే కాబట్టి వాప్సం పొందినాకనే పరిశుధాత్మ అభిషేకం అనేది మనం చూస్తున్నాం అయితే కొన్ని ప్రాంతాలలో చూసినాం పశుదాత్మ పొందినాక వాళ్ళు వాప్సం తీసుకుంటారు అది నేను మీకు చూపిస్త తర్వాత టైం కుదిరితే అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సంఘం మీదికి లేక కృతన్ని పొందిన విశ్వాసుల మీద ఎట్లా వచ్చిందనేది చూస్తున్నాం అది విభగింపబడింది అంటే పార్ట్స్ విభాగింపబడడం అంటే పార్ట్స్ కావడం దేవుని యొక్క ఆత్మ పార్ట్స్ పార్ట్స్ వాళ్ళ మీద ఆగింది అందరి మీద ఒక్కటేసారి వచ్చి పడలే అది విభజించ విభజింపబడి అగ్ని నాలుకల్లాగా ఇట్లా అగ్ని వాళ్ళని టచ్ చేసినట్లు చూస్తున్నట్టు అగ్ని అభిషేకమే జరిగింది స్ట్రైట్ అవే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ సేవ బహు కష్టతరమైన సేవ కాబట్టి ఫస్ట్ టైం సృష్టిలో సువార్త ప్రపంచానికి ప్రకటించబోతున్నారు వీళ్ళందరూ చెల్లా చెదరైపోయి కాబట్టి వారి మీద అటువంటి స్పెషల్ అభిషేకం పొందినట్టు మనం చూస్తున్నాం అయితే మొదటి సూచన ఏంటంటే అన్య భాషలో మాట్లాడడం అన్న విషయాన్ని మనం ఇక్కడ కదా ప్రతి ఒక్కరి మీద ఆ పరుషుదాత్మ అభిషేకం ఉంటుంది విషయాన్ని జ్ఞాపకం అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మరణమే ఆయన మరణమే పరశుదాత్మ అభిషేకానికి మార్గం తెరిచింది అది నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే తండ్రి నా ఆత్మను నీకు అపగించున్నాను అన్నప్పుడు ఆ ఆత్మ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు ఆయన చూస్తాం అదే మరణించకపోయింటే పరశుదాత్మ మనకు అనుగ్రహించబడకపోయేది కాబట్టి ఆయన మరణము నిన్ను కేవలం పాపం నుంచి శాపం నుంచి రోగం నుంచి విడుదల కల్పించడమే కాదు నీకు జీవాన్ని ఎట్లా ఇస్తుందంటే ఆ ఆత్మ తిరిగి ఈ లోకానికి రావాల్సిందే నిన్ను నన్ను అభిషేకించాల్సిందే నేను పోకపోతే రాదన్నాడు యోహాన్స్ వార్త పదహారో దాంట్లో అని వారం అట్టుపోయిన వారం నేను ఈ లోకంలో పోతేనే మీకు మంచిది లేకపోతే వేరే ఒక అదనకర్త రాడు నేను నేను పంపిస్తాడు అందుకే ఏడవ వర్షనాలు చూస్తాం నేను అక్కడికి పోతేనే అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మీకు పంపిస్తా ఆత్మ ఎందుకంటే అది నా ఆత్మ నాలో ఆత్మ కాబట్టి నేనే పంపిస్తా తండ్రికి చెప్పి కాబట్టి ఆ రోజు సంఘం అంతటి మీద ఆయన పంపించినట్టు మనం చూస్తున్నాం అర్జునుడి ఒకసారి లూకాసు వార్తలో లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ ఆయన అంటున్నాడు ఒక గొప్ప కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని తన అప్పుడు తన ప్రాణాన్ని విడిచిండు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అది అపోస్ల కార్యము రెండో అధ్యాయము ముప్పై మూడో పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు సర్జండి ముప్పై వచనం కాగా ఆయన దేవుని కురి పార్శ్వమునకు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి పొంది మీరు చూచు మీరు చూచుచూ విని చిన్న దీనిని కుమ్మరించి కాబట్టి ఎవరు కుమ్మరించారు తండ్రి వలన పొందిన ఏసు ప్రవ్వే పరిశుధాత్మని ఇచ్చేవాడు అని ఇక్కడ వాక్యం ఉంది చాలా తేటగా పేదూరు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మనము కొన్ని సంవత్సరాల క్రితము జక్ర కూడా ఈ వాగ్దానం చేసినాం జక్ర గ్రంథంలో ముఖ్యంగా పదమూడో అధ్యాయం అసలు చూడండి జక్ర గ్రంథంలో పదమూడో అధ్యాయంలో ఇది ఏ రీతిగా మనకు అనుగ్రహించే పడింది అనేది ఆ దినములలో అన్నట్టు చూడండి ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావిదు సంతతి వారి కొరకును ఎరసలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును ఇదే సైన్య వాక్ కాబట్టి చూడండి పాపమును అపవిత్రతను పరహరి పరిహరించుటకు పాపము అపవిత్రత ఇది బహు బాగుంటుంది వాక్యం మేము ఎన్నిసార్లు ధ్యానించేవాడిని ఇన్ దట్ డే దేర్ విల్ బి అ స్ప్రింగ్ ఓపెన్ In that day there shall be a fountain opened to the house of David and to the inhabitants of Jerusalem for sin and for uncleanness. The Pabamonu apitratin thvalikin chittakku pariharin chittakku. Parshudakma anugra ecchabadun thun dhannad ikkada. Fountain of fountain anad. Ehm fountain anad jiva jala nadiyan te baawo ondellikani ikkada utta fountain amun dhannad. Oota. ఎటువంటి ఉంట అనేది అక్కడ లేదా అయితే ఇది ఒక వాగ్దానము జకరే గ్రంథంలో చేయబడింది అది ఇక్కడ నెరవేరింది ఆమోస్సు గ్రంథంలో చేయబడింది ఇక్కడ ఆరంభమైంది కాబట్టి అది ఆరంభం మన టైం కి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాగ్దానం నెరవేరింది ఇది ముగించే దశకి మనం వస్తున్నాం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు ముఖ్యంగా కొన్ని సూచనల గురించి క్లుప్తంగా చూపించేసి వాక్యాన్ని చూపిస్తాను పరిశుధాత్మ యొక్క సూచనలు ఎట్లా ఉంటాయి అనేది నీకు నిజంగా పరశుధాత్మ అభిషేకం ఉన్నదంటే ఈ సూచనలు నీలో కనిపిస్తాయి అనేది జ్ఞాపకం చేయబడుతుందడ అపోస్ల కార్యము నాలుగవ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది అది అపోస్ల కార్యము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకట వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను బాగా అర్థం చేసుకోండి పరశుధాత్మ అభిషేకం వారి ప్రార్థన ఎట్లా ఉంటాయన్నది అప్పుడు వారందరూ పరశుదాత్మ నిండిన వారై దేవుని వాక్యంను ధైర్యంగా బోధించేది ఇది పాయింట్ నేను చెప్పేది ఫస్ట్ సూచన ఇక్కడ ఏం తెలుసా మనకు తెలుసు వాళ్ళు భాషలో మాట్లాడారు కానీ ఇక్కడ ఏముందంటే పరశుదాత్మతో నిండిన వారై దేవుని వాక్యంను ధైర్యంగా బోధించేది ఇది సూచన దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించే వాళ్ళలో పరశుదాత్మ అభిషేకం ఉంటుంది అని ఈ వాక్యం చెప్తుంది అనట ఏ సూత్రముని సొంత స్వీకరించిన వాళ్ళందరిలో పరశుదాత్మ అభిషేకం కార్యం జరుగుతుంది అనేది మనము ఎనిమిదో అధ్యాయంలో చూస్తామారు చూడండి అప్పసుల కార్యము ఎనిమిదో అధ్యాయము పద్నాలుగుగా వచ్చినంలో సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించరని దర్శనంలోని అప్పుసులు విని పేతులను యోహనను వారి ఇద్దరు పంపిరి మీకు తెలుసు వీళ్ళిద్దరు వీరు వచ్చి వారు పరుశురాత్మను పొందవాలని వారి ప్రార్థన చేశారు అంతకుముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు ఒకటి పరుశుదాత్మ ఒక మనిషి ఒక వ్యక్తి అని ఈ వాక్యం చెప్తుంది ఆయన దిగి ఉండలేదు వారు పర్వన ఏసునామన బాప్సం మాత్రమే పొంది ఉండేరి అప్పుడు పేతుర్ను యోహనను వారి మీద చేతులుంచగా వారు పరశుదాత్మను పొందేరి కాబట్టి ఎక్కడ కూడా ఆశ్చర్యం చేస్తూ తలమి చేపెట్టి ప్రార్థన చేస్తే పరసాద పొందినట్టు మనం చూస్తున్నాం కొన్నిసార్లు కొన్ని కొన్ని కొన్ని కొన్ని కొన్ని విధాలుగా జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళ మీదకి పర్షాత్మరాగానే వాళ్ళు భాషణ మాట్లాడము ప్రవచించడము గంతులు వేయడము జరుగుతూ ఉంటుంది కదా అయితే సీము గారడి వాడు చేసింటిది నాకు కూడా కావాలని అది తర్వాత మనం ఇప్పుడు చూడండి ముఖ్యంగా ఏంటంటే సమరయాలు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు బాప్సం పొందిరాని చెప్తుంది ఇక్కడ వాక్యం ఆ సమర స్త్రీ సేవ ఎంతగా కొనసాగిందనేది నేను గ్రహించగలమా మొత్తం పట్నస్తులు మారిన రాణ కదా అదే రీతిగా పౌలు విషయాల్లో కూడా ముందు చూస్తాం సౌలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది తొమ్మిదవ అధ్యాయంలో అపోస్ల కార్యము తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ అష్టంలో అననియ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతురించి సౌల సహోదర నీవు వచ్చిన మార్గంలో నీవు పరమైన ప్రవణ ఏసు నీవు దృష్టి పొంది పరిశుధాత్మత నింపన్నట్లు నన్ను పంపియ్యునడని చెప్పాను కాబట్టి అననియాకి స్వసత వరం కూడా ఉందని ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది తర్వాత ఈయన ప్రార్థన చేస్తే పరశురాత్మ అభిషేకం కలుగుతుంది అప్పుడే అతని కళ్ళు నుండి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజమము పొందేను తర్వాత ఆహారం పుచ్చుకొని పోలీస్ స్పిరిట్ అన్న ఇంటికి ఉన్నవాడికి వాడి జీవితంలో ఎట్లా అద్భుతాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంది ఆయన తల మీద పౌలు పరిశుధాత్మ పొందుకుండడానికి ఈ యొక్క వాక్యం జ్ఞాకం చేయబడుతుంది కాబట్టి ఈ రోజుకి మటుకు నేను ఒకటే వాక్యాన్ని ఇది చూపించేసి ముగిస్తున్నాను పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ధైర్యంగా సువార్తని ప్రకటించగలవు భయం భయం ఉంటుంది నీకు నువ్వు చెప్పలేవు ఎవడు చూస్తుండో ఎవడు వింటుండో ఎవడు తప్పు లెక్క ఇట్లా నువ్వు అట్లా ఉండవడానికి వీళ్ళది అన్నాడు నీకు ధైర్యం వస్తుంది పరుశుదాత్మ అభిషేకం ఉంటే ఒక అథారిటీ కదా ధైర్యం అంటే నీకు అధికారం ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఈ అధికారం ఓరిచ్చారంటే పైనుండి వచ్చింది అధికారం ఎప్పుడైనా పై నుంచి వస్తుంది కాబట్టి ఈ ధైర్యము లేకపోతే మటుకు అందుకు ఈరోజు ఎందుకు గొప్పజన సువార్త పని చేయలేరంటే వాళ్ళకి ధైర్యం లేదు ఎందుకు లేదు పరిశుదాత్మ అభిషేకం లేదు అది పాయింట్ అందుకు వాళ్ళు చివరి కాలంలో ఇద్దరు సాక్షులు పర్షాదం పొందుకున్నట్టు మనం చూస్తాం చనిపోక ముందు షార్ట్ టైం అండి స్టెఫన్ జీవితాన్ని కూడా మనం చూస్తాం ఆయన ఎంత ధైర్యంగా శువార్త ప్రకటించండు మొదటి చికించేసిన వాక్యాన్ని ముగిస్తా ఏడవ అధ్యాయం ఆపో ఏడవ అధ్యాయము యాభై ఐదవ వచ్చి స్టెఫర్ అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఆకాశం వైపు చూచి దేవుని మహిమను ఏసును యేసు దేవుని కుడిపాష ముందు నిలిచిడుట చూచిను చూచి చూడండి దేవుని మహిమను చూసిండట ఏసు కూడా చూసింది అక్కడ కదా పరశుద్ధాత్మ అభిషేకం ఉండేటట్టు కార్యం జరుగుతుంది నువ్వు చూడగలదు దేవుణ్ణి అన్న విషయానికి జ్ఞాపకం చేపడుతుంది ఆకాశము తెరవడుట మళ్ళా ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే హెవెన్స్ అని తెలుగులో కేవలం హెవెన్ అని ఉంది అండ్ సైడ్ బి హోల్డ్ ఐ సీ ద హెవెన్స్ ఓపెండ్ అన్ని ఆయన ముందు ఎన్ని హెవెన్స్ కింద ఉన్నాయో ఒక్కొక్కటి ఒకటి ఒకటి తెలుసుకోవాలా ఆయన లాస్ట్ హెవెన్ లో ఉంటాడు కాబట్టి కనిపిస్తుంది అది విధానం అందుకు హెవెన్స్ అని ఉంది ఇంగ్లీష్ లో లేకుంటే హెవెన్ అనేవాడు ప్లూరల్ ఉంది కదా బహువచనం తర్వాత అతను మరణించక ముందు ఎంత ధైర్యంగా ప్రకటించిడు అంత ధైర్యంగా చెప్పాలనుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నదంతా యూధ మత యాజక యాజకత్వంలో ఉన్న కాబట్టి మొదటి సూచన ఏంది అంటే ధైర్యం పర్షుదాత్మ మీరు శక్తిమంతులు అవుతారు అన్నాడు మొదటి సూచన అది నువ్వు భయపడవు అన్నట్టు అభిషేకం అంటే నువ్వు భయపడవు ఒక రెండు మూడు రోజులు పర్షాద అభిషేకం మొత్తం కూడా పోయి చూడండి మీరు బయటికి మీకు గెలుస్తుంది పరిస్థితి ఇంకో వారం పరశుత్మ లేకుండా చేయండి పనులు జరగండి ఎక్కడని భయం వస్తూ ఉంటది లోకంలో అందుకే మనం ప్రతిరోజు పరశురాత్మ అభిషేకం లేకుండా బయటికి పోవద్దు అది చీకటి స్థలాలు కదా స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే స్టెఫెన్ కి అర్థం ఏంటంటే కిరీటం అనుంది కిరీటం అంటే దేవుని మహిమ కదా కవటి దేవుని మహిమ ఆయన చుట్టూ ఉంది అంటే దేవుడే ఉన్నట్టే కదా మరణం అయినా పర్లేదనే ధైర్యం నిలబడ్డవాడు ప్రభు కొరకు ధైర్యం తండ్రిని చూడగలుగుతున్నాడు కుమారుని చూడగలుగుతున్నాడు ఎందుకు ఆయనలో పరిశురాత్మ ఉంది కాబట్టి ఇది ఆశ్చర్యం ఎప్పుడైనా కానీ తండ్రి కుమారు వాక్యాలు మనకి తగులుతనే ఉంటాయి తండ్రిని చూస్తున్నాడు కుడి పార్శంన కుమారుణ్ణి చూస్తున్నాడు ఆయనలో పరిశుదాత్మ ఉంది ఇప్పుడు ఆయన అక్కడ పోతే ఆ తండ్రి కుమారు పరిశుదాత్మతో పాటు ఈయన కూడా ఏకమైపోవాల కలిసిపోవాల ఇవి బహు ఆశ్చర్యకరమైన వాక్యాలు పరశుదాత్మ యొక్క నిశ్చయత లేక పరశుదాత్మ యొక్క ఆధారం లేక పరసరాత్మ అభిషేకం ఉంది అనదానికి నిదర్శనము ధైర్యం ఉంటుంది నీకు ధైర్యం లేకపోతే మనకు నీకు పరసాత్మ ప్రతిరోజు ఎంతసేపు కనీసం ఒక గంట సేపు అభిషేకం పొందుకోగలవా నేను చెప్తా ఉంటాను మినిమం మూడు గంటలు ప్రతిరోజు ప్రార్థన ఆరాధన వాక్యము లో ఉండాలని అంటే ఒక్కొక్కదానికి గంట గంట ఖర్చు పెట్టుకుంటాం ఒక గంట ప్రార్థన ఒక గంట ఆరాధన గంట సేపు వాక్యం ఎవరి ఇష్టం అంతా కంటిన్యూస్ గా మూడు గంటలు చేస్తే చేయొచ్చు లేదంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేయొచ్చు కనీసం మూడు గంటలు మనం ఖర్చు పెట్టాలి దేవుని సరిధిలో అది విధానం నాకైతే కొన్నిసార్లు ఆరు గంటలు దాటిపోతుంటది ఐదు ఆరు గంటలు దాటిపోతుంటుంది ఎప్పుడన్నా టైం దొరికిందంటే ఏ పని లేదు ఆఫీస్ ఇంకా బయట తిరిగేది లేదంటే మటుకు ఖచ్చితంగా నా టైం అంతా నిధులైపోతుంది దేవుని సరిగ్గా బైబుల్ వాక్యం ధ్యానించడము ప్రార్థించడం ఆరాధించడం ఈ లోకంలో నువ్వేం చేస్తున్నవారేది కాదు ఆయన సన్నిధిలో ఎంత సమయం గడిపినవారంటే ఎందుకంటే మరి ఆకు సంబంధించిన ఉపమానం ఈ లోకం అంతటా తిరిగి వస్తుంటావు గొప్ప సేవకునివే నువ్వు అది మార్తా జీవన విధానం ఏదో చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నాం మార్తా జీవన విధానం దేవుని కొడుపు చేస్తున్న ప్రజలు ఇవన్నీ మార్తా జీవన విధానం అవన్నీ దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవాలా అది మరి విధానం అటువంటి కృపను ప్రభు మనకు అనుకరించడం ప్రార్థిస్తాం పరశుధన బాగు తండ్రి వదనాలనైనా అనేక పర్యాలు మీరు మాకు ఈ హెచ్చరిస్తే మన పర్సనల్ ప్రభు మీ కాళ్ళు దగ్గరకు వచ్చి మేము నేర్చుకోవాలా అవునైనా ఎప్పుడైతే మీరు కలవర్శలలో మీ యొక్క పరిశుధాత్మని తండ్రికి అప్పగించిండ్రో అదే పరశుదాత్మ తిరిగి మా కొరకు అప్పగించవంటి పరు మీరు బాప్సం పొంది బయటికి వచ్చినప్పుడు నీళ్ల పాప్సం ద్వారా దేవుని యొక్క సన్నిధి నుంచి ఆకాశము చీల్చబడి మీ యొక్క ఆత్మని తిరిగి పొందుకున్నారు ఆ ఆత్మను మీరు తిరిగి తండ్రికి సమర్పించినారు ఎందుకంటే ఆ ఆత్మ లేకుంటే ఈ లోకంలో మేము సాక్షులుగా ఉండలేమని చెప్పించడానికి మీరు కూడా తండ్రిని గురించి సాక్ష్యం ఇచ్చినారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి మేము కూడా మీ గురించి సాక్ష్యం ఇవ్వాలా ఈ లోకంలో అందుకు మీరు మాకు అనుకరించినారు పరశుదాత్మ ఇచ్చినప్పుడంతా యూదయ సమరయ వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని మీరు హెచ్చరించినారు ప్రభు అందుకు మీరు మాకు పరిశుధాత్మను అభిషేకం అనుగ్రించినారు మీకే వందనాల కృతగ్లు నేర్పించుకుంటున్నారు అయినా మీ యొక్క పరుశుదాత్మ లేకుండా ఒక్క క్షణం కూడా మేము జీవించలేము ప్రభు చచ్చిన వారం మీ ప్రభు మీ యొక్క పరుశురాత్మను మా నుంచి ఆశ పుట్టించండి మాకు ప్రతిరోజు నూతనంగా నిండుకోవాలా మేము చేత నింపబడాలా ప్రభుత్వం సంపూర్ణంగా నింపేంతవరకు మేము పోవద్దు బయటికి మా గిన్నె నిండి దొరలాలా ప్రభుత్వం అటువంటి అభిషేకం కనుకరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ ని ప్రత్యక్షిస్తాను ఆశ్రయించండి పరిశుధాత్మక పెట్టుకోవాలి పొందుకునేంతవరకు విడిచిపెట్టద్ది అటువంటి భాగ్యాన్ని గురించి మహిమనుందామని మీద వరుష పరుచుకోమని ఏసు క్రీస్తు పరిశుధనా మమ్మల్ని తండ్రి ఆ స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి సర్వనకు సర్వశక్తి సంప్రణానికి వందనిస్తే ఆ గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలపులు కాచి కాపాడినావు ప్రభావ నీకెంతో వందనాలు అర్పించుకుంటున్నామైనా గొప్ప దేవ ఈ మధ్య కాలశంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించలాగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి నీకు వందాలిసా గొప్ప దేవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకెంతో వందాలి ప్రభావ పరిశుద్ధాత్మ లేకుంటే ప్రభావ మేము ఏ రీతిగా ప్రభావ మీకు సాక్షులుగా ఉండలేము ప్రభావ నైనా వేసయ్యా అది మాకు హెచ్చరించిన ప్రభావ పరిశుధాత్మ యొక్క పంక్షం ఏందో ప్రభా ఏ రీతిగా ప్రభా నైనా నడిపిస్తారో కూడా ప్రభా మీరు చూపించే ఎన్నో విషయాలు ప్రభావ ఈరోజు మాకు బయలుపరిచినయన దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించకుండా అయినా నీకు కృతజ్ఞతలు అర్పించకుండా అయినా ప్రతి దినం నైనా మీకు నూతనమైన అభిషేకం మేము పొందుకోవాలా సంపూర్ణమైన ఆత్మను మేము పొందుకొని మేము ముందుకు పోవాలా ప్రభా గొప్ప దేవన తండ్రి వేసా ఆ రీతిగా మేము ప్రార్థనలు ఎక్కువ సమయం మేము గడుపులాగానే కృప అనుగ్రహించిన అయినా నీకు ఎంతో వందలు ఇస్తాయ్యా గొప్ప దేవనా ప్రభా ఆయన ఎస్ అయ్యా బూది గంతులకు మీరు సాక్షులుగా పెడుతున్నారు ప్రభా ఆయన ఎస్ఐ తన మీద ధైర్యంగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలంటే మీకు అభిషేకం లేకుంటే మీకు ధైర్యం రాదు ప్రభావ అపోస్తులంతా ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీ ఆత్మ అభిషేకం పొందుతున్నారు ఓ గొప్ప దేవన ధైర్యంగా ప్రభావ మీకు నీతిని సత్యాన్ని ప్రకటించినారు ప్రభా మీకు పునరుద్ధాన్ని ప్రకటించినారు పరిశుధాత్మ గురించి ప్రకటించారు ఎన్నో విషయాలు ప్రభావాలు బయలుపరిచిన ప్రభావ అన్ని ప్రభావాలు ప్రకటించినారు నేను ఆత్మ ద్వారా నడిపింపబడినారు ప్రభావాలు సేవ బహు విశేషంగా చేసినారు నేను ఈ లోకంలో భూమిని తల్ల కిందులు చేసినారు ప్రభావ ఇలాంటి గొప్ప సేవ చేయగలిగినారు మీకు అభిషేకం పొందిన తర్వాత కాబట్టి ప్రభా మేము కూడా ప్రభావ అలాంటి సేవా జీవితం మేము నడవాలా నైనా ఏసై మీకు నూతనంగా ప్రతి దినం ప్రభా సంపూర్ణంగా మీ ఆత్మ పొందుకొని జీవించాలా ప్రతి ఒక్కరినూ ప్రభావ మీ తట్టు మేము నడిపించేలాగా సహాయపడమని ప్రాదిష్టమైన దేని విషయాన్ని కూడా మేము భయపడకొని ధైర్యంగా ప్రభావ మీకు సువార్త మేము ప్రకటించాలా ప్రతి దినం ప్రభా మీ సన్నిధిలో సమయం గడపాలా ప్రభావ దాని మీద తక్కువ స్థానం ప్రార్థనలు గడుపుతున్నాం ప్రభావ అయినా మమ్మల్ని క్షమించమని ప్రధిష్టమైన ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ ఐహికమైన విచారాలతో మేము కొట్టుకొని పోకుండా ప్రభావ చెప్పబడిన ప్రతి వాక్యాన్ని ప్రభావ మా హృదయాలు మేము ఓ ప్రభావ ఆ వాక్యం ప్రకారంగా మేము ముందు ఓ బిడ్డలుగా తయారు అభిషేకం లేకపోతే ప్రవ్వా మేము మీ బిడ్డల మీ కాలేమి ప్రభావ మేము అనాథులమే తండ్రి లేని వారమే ప్రభావ ఆత్మ లేని ఆత్మ లేకపోతే మేము వాళ్ళు కాదని వాక్యం చెప్తుంది అది మనుషులు సహించలేదు కానీ వాళ్ళకి విశదీకరించి మేము చెప్పాలా ప్రభావ ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాక మేము ప్రకటించాలా అది కేవలం మీరు తప్ప ఎవరు మాకు అది అనుగ్రించలేరు మా హృదయంలో మీరు మాతో మాట్లాడను ప్రభావ పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యులు నడిపిస్తున్నారు సంభవింపబోయే సంగతులు బయలుపరుస్తున్నారు ప్రభావ ఆ రీతిగా వాక్యం మా హృదయంలో మా జీవితంలో నెరవేర్చి అనేక విషయాలు మేము అనేక సంఘాలకు మేము ప్రకటించాలా ఈ లోకంలో ఎంతో సంఘాలు పరిశుదాత్మ లేదు ప్రభావ ఎన్నో ప్రాంతాలు మేము చూసినా మేము కానీ ప్రభావ వాళ్ళకి నేను చెప్పాలో ప్రభావ అయినా వాళ్ళందరూ ప్రభ ఆత్మతో నింపబడితేనే ప్రభావ మిమ్మల్ని చూడగలరు మీ మహిమలో ఉండగలరు ప్రభావ మీ కొరిక జీవించగలరు సంతోషపట్టగలరు నేను మహమపరచగలరు నీ కొరకు సాక్షిగా ఉండగలరు ప్రభావ ప్రతి శ్రమ నుంచి ఉపదమ నుంచి వాళ్ళు జయించగలరు ఓ ప్రభ సహించగలరు ప్రభా ఆదరణ ఉండగలరు ప్రభా సమస్త మీ ఆత్మధారణి సాధ్యమైన అందుకు నేను మీకు ఆత్మ మాకు అనుగ్రించినైనా ఎంత గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వందనాల మీ ఆత్మ లేకుంటే ఒక క్షణం కూడా మీరు బతకలేము అయినా గొప్ప దేవ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని జీవింప చేసినారనైనా మమ్మల్ని పవిత్రలుగా చేసినారు తంది దాన్ని బట్టి నీకు వన్నాలి సయ్యా గొప్ప దేవ యొక్క విషయాలు ప్రభావ మేము తెలుసుకున్న వాటి అన్నిటిని మేము ప్రకటించాలి అనేకులకు ప్రభావ అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి మనుషులకు అర్థమయ్యే రీతిగా అంటే అభిషేకం నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకొని అయినా వాక్యం మీరు మాతో మాట్లాడారు ప్రభావ నీకు ఎంతో వనాలి వింటున్న ప్రతి దగ్గర అందరం మీరు నూతనంగా అభిషేకించండి వాళ్ళ సేవా జీతంలో ఫలపరితంగా ప్రతి చోట మీ కొరకు శాసనం పెట్టుకొని పరిశుభాత్మతో నూతనంగా అభిషేకించండి ప్రభావ ఓ ప్రభావ నైనా మీరు అక్కడ తొరగిన ప్రభావం సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభావ సంపూర్ణమైన ఆత్మతో నింపబడాల ఆయన అనేకులను ప్రభావ పురిగొలపాల ప్రభా మీకు సత్క్రియలు మీ యొక్క కార్యాల మీకు సువార్త నిమిత్తమైన ప్రభ అనేకులను ప్రభావ ప్రోత్సహించాలా ప్రభావ అనేకులను ప్రభ కు పురిగొలపాల ప్రభావ మీ వాక్యంలో నింపబడాలా అనేకులు ధైర్యంగా వాక్యం చెప్పాలి అధితమే ప్రోత్సహించాలా శిష్యులుగా తయారు చేయాలా సర్వసృష్టికి మేము సువార్థ ప్రకటించాలా ప్రభావ వాళ్ళు నడిపించాలి అనేకులను ప్రభ విశేషమైన కార్యాలు మా జీవితంలో జరిగించండి అపోస్తులు ప్రవ్వ ఆయన బహుధైర్యంగా ప్రకటించినారు పరిశుధాత్మతో నింపబడ్డారు ఆత్మతో నింపబడి ప్రభులు వార్త ప్రకటించినారు అయినా అందుకంత ధైర్యంగా ప్రకటించగలనారు ఆ రీతిగా ప్రభ మేము ఎక్కడ అడుగు ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మను మేము ప్రార్థించాలా పరిశుద్ధాత్మతో ప్రభు నింపబడి ప్రభ ఓ ప్రభు మీ సత్యాన్ని ప్రకటించాలా ఆ రీతిగా ప్రభా మమ్మల్ని నడిపించి అలాంటి అభిషేకులు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాహితులు పెట్టుకోమని రాకుండా సిద్ధపరచుకోమని ప్రార్థించడం ఆయన చంద్రశేఖరణం గురించి ప్రార్థన చేసినామైనా ఓ ప్రభావ అన్న ద్వారా ఎన్నో విషయాలు మీరు మాకు ఓ దేవన చుట్టు మీ అగ్ని కంచి పెట్టండి ప్రభ మీ దూతల కాబలు అనుగించండి ప్రవ్వ అయినా మీ కాబ్బాలు అనుగరించే మంచి ఆర్గం శక్తిని బలం దుట్ట అగ్ని కంచి పెట్టడం ప్రభ ఓ ప్రభ నా ప్రతి శోధన మీద విజయం దాని ప్రార్థించడం గొప్ప దేవానికి ఎంతో వందాలుసా గ్రూప్లో బ్రదర్స్ అందరి గురించి ప్రార్థిస్తాం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మీద బలపరచాను నూతనంగా అభిషేకించి వాళ్ళ సేవల ఫలపలితం దచ్చిన కుటుంబాల చుట్టూ అగ్ని కంచి పెట్టి దూతలు పెట్టుమని ప్రార్థిష్టమైన ప్రతి కుటుంబంలో ప్రతి సమస్యలు జవాలు దచ్చిన సమాధానం అనుగించి మీ కొరకు శాసన పెట్టుకుమని ప్రార్థిష్టమైన ఓ ప్రవ్వ నైన్ ఏసెక్స్ట్ ప్రభా ఈ నెక్స్ట్ ప్రభా మంత్ లో ప్రభావ మూడు నాలుగైదు తారీఖు లో ప్రభావ ప్రాంతంలో ట్రైబల్స్ ప్రభావ సువార్త ఎనిమిది ఎత్తునిగా ప్రభావ మీరే మమ్మల్ని నడిపించమని ప్రధిష్టమైన గొప్ప మార్గం సరళం చేయండి ఆ పరిచర్ అంతట్లో మీరు మా ఘన విజయం అనుగించండి అనేకులు ప్రభావ మీ చెంతకు రావాలా ఓ ప్రభావ రక్షణ కార్యం జరగాల అనేకులు మీ తట్టు ఆకర్షింపబడాలి అవన్నీ మమ్మల్ని నడిపించి బలపరచండి నూతన అభిషేకం దయచేయండి గ్రూప్లో ఉన్న బ్రదర్స్ అందరినీ కూడా ప్రభావ మీరు అభిషేకించి మీరు వాడుకొని ప్రవ్వ బహుధైర్యంగా ప్రభావ మీ వాక్యాన్ని మీరు ప్రకటించాలా అనేకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవలు అందరూ నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకొని ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావ ఆయన భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ఓ ప్రవ్వ ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం అయినా కానీ ప్రవ్వాచి కాపాడే గొప్ప దేవుడు ప్రవ్వ అయినా మీరు మాకు రెక్కలు ఇచ్చినారు ప్రతి శ్రమ నుంచి మమ్మల్ని తప్పిస్తున్నారు మీ కృప వెంబడి కృప మీ కరుణ మాకు బట్టి నీకు ఎంతో వందనాలు ప్రవ్వ మీ కాపుదలు నీకు వందాలని మీ కృపల నుంచి మేము తొలిగిపోకున్న ప్రవ్వ రక్షణ ప్రణాళికలు నిలబడి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి అనేకులు మింత నడిపించలే మీ కృప నడిపించి బలపరిచి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని మీ రాక వరకు మనం అందరినీ జీవం కలిగిన దేవ తండ్రి ఏ సయ్యనీ కే వందనాలు ప్రభు తండ్రికి స్థుతులు నయన స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా ప్రభు నైనా తండ్రిని కృపలో తండ్రి మమ్మల్ని కాచిక పన్నవ తండ్రి దివారాత్రములు దేవ తండ్రి ప్రభు నీ కంటి పాప వల్లే కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రి ప్రభాని యొక్క నూతనమైన కృప శక్తి బలం మాకు అనుగ్రహించినందుకు నైనా మాకు మీరు తోడుగా ఉన్నందుకు మీకెంతో వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవా నా తండ్రి ఎస్ఐఏ నీకే యుగములకు కలుగును గాక తండ్రి అవును ప్రభా పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాడన్నావు అవును ప్రభా ఈ లోకంలో మేము ఏ రీతిగా నీ కొరకు సాక్షిగా జీవాలంటే తండ్రి మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం కావాల కావాలా నాయనా ఈ లోకంలో మేము పరిశుద్ధంగా ఉండాలన్నా ఈ లోకంలో ప్రభా ఈ లోకం పట్ల మా మనసు వెళ్ళకుండా నాయన నీ వైపు ఏ పని చేయాలన్నా నీ శక్తి బలం మాకు కావాలా ప్రభానైనా నువ్వు మాలో ఉంటేనే మేము ఒంటరిం కా ప్రభావైనా మమ్మల్ని అనాథలుగా విడవనన్న అవుతాండ్రి కాబట్టి ఆదరించే దేవుడు అవుతండ్రి కృపనయన నిత్యం అనుగ్రహించి ప్రతి స్థలంలో ప్రభ నాయన మాకు తోడై ఉండి ప్రతి స్థలంలో ప్రభ ఉన్న ప్రతి చోట గెలిపించే దేవుడవు అవుతాండ్రి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాతో కూడా మీరు ముందుండి నడిపించే దేవుడు అవుతాండ్రి అలాంటి పరిశుద్ధాత్ముడతాండి నాయన నీకు నా ప్రాణము ఆత్మ సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను నేను మీలో ఉంది పరిపూర్ణత సంపూర్ణత నాయన మీలోనే సమస్తం ఉంది ప్రభా నాయన మీరు మాలో ఉంటే మాకి ఈ లోకంలో అన్ని ఉన్నట్టే ప్రాభ ఎందుకంటే మాలో ఉన్నవాడివి నువ్వు కాబట్టి ప్రభా మేము నమ్మి అది ఆచరణలో పెట్టి చేస్తే ఈ లోకాన్ని మేము కూడా జయించగలం ప్రభా కాబట్టి అలాంటి విశ్వాసంలోకి నాయన అలాంటి మీ పరిపూర్ణతలోకి సంపూర్ణులతోకి నాయన మీ కృపలో నాయన దినదినం మమ్మల్ని బలవంతులుగా మార్చు ప్రభా స్టెపన ఆ రీతిగానే నీ కృపలో బలవంతుడయిండు ఆ రీతిగానే ప్రభానైనా నీ కొరకు ధైర్యంగా ప్రభానైనా అంతమంది యూధుల్లో కూడా ధైర్యంగా నీ వాక్యం చెప్పిండు ప్రభా ఆ రీతిగా నీ కృపలో నిత్యము మమ్మల్ని బలపరుచు ప్రభా నిత్యము ప్రభానైనా తండ్రి నీ యొక్క నాత్మచేత ప్రభానైనా మమ్మల్ని నడిపించు ప్రభా ఏ విషయంగా కూడా మా స్వనీతిని లోకంలో స్థాపించకుండా నీ నీతిని రాజ్యాన్ని మేము గతకాల ఆ నీతిని రాజ్యాన్ని స్థాపించాలా ప్రభా ఈరోజు లోకరీతిగా ప్రభానైనా రకరకాలుగా ఉన్నారు రకరకాల విధానాలు మతాలు ఆచారాలు పద్ధతులు ప్రభా రకరకాల బోధలు ఉన్నాయి ప్రభ ఎవరి నీతి ప్రకారంగా వాళ్ళు చూస్తున్నారు ప్రభా కానీ మా నీతికి ఆధారం నువ్వే ప్రభా నైనా కాబట్టి నీ నీతిని ధరించుకోవాలా నీ నీతి సూర్యుడులాగా అనేకులకి వాళ్ళ జీవితాల్లో ప్రభా నీతి సూర్యుడిలాగా నువ్వు ఉదయించాలా ప్రభా అలా నీ నీతిని మేము స్థాపించాలా ఎక్కడ కూడా మా సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత నిర్ణయాలు కాకుండా ప్రభా నాయన నీ యొక్క ప్రవర్తన తండ్రి నాయన మా ప్రవర్తన అంతా నీ అధికారానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి మీరే మా పట్ల మార్గము త్రోభ సరళం చేయండి ఏ విషయంలో కూడా మేము సందేహించకుండా అనుమానించకుండా కలవరపడకుండా భయపడకుండా ప్రభానైనా మమ్మల్ని కాపాడే దేవుడవు నువ్వు కునుకవు నిద్రపోవు ప్రభ ఎందుకంటే నిత్యము మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి ప్రభ ఏ అపాయము మాకు తగలదు ప్రభానైనా మా పాదాలు ఎక్కడ కూడా తొట్టెల మా పాదాలను నాయన నీ వాక్యంలాగా స్థిరపరుస్తావు ప్రభ కాబట్టి నైనా మీరు చెప్పినారు మీరు పోరాడేది శరీరులతో కాదు లోక మండల సమూహములతోటి ఆకాశంలో ఉన్న శక్తులతోటి అన్నావు ప్రభ కాబట్టి నీ సర్వంగా మాకు ధరించండి ప్రభా నాయన నీ రక్షణ శిరీక్షణం అనేది మాకు ధరించేయండి నీ వాక్యం అనే మేము పట్టుకోవాలా ప్రభా నాయన మా పాదాలకి నీ వాక్యాన్ని తగిలించుకోవాలా అలా నీ వాక్యం జోడు మేము తగిలించుకొని వెళ్ళే ప్రతి చీకటి స్థలంలో వాటి రాజ్యాలను వాటి స్థావరాలను ప్రభ మనుషుల్లో ఉన్న వాటి బంధకాల నుంచి అనేకులను ప్రభా తండ్రి వాటి నుంచి విడిపించి నాయన నీ సన్నిధి నీ ఎదుట నిలబెట్టాల ప్రభ ఆ రీతిగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు ప్రభ నీ తట్టు నిలబడేలాగా నీ నామాన్ని నిన్ను ఈ లోకంలో బలపరిచినప్పుడు మీరు సమస్తము ప్రభాయన మా ద్వారా చేస్తారు ప్రభ నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు నా నామం నిమిత్తము మీరు ఏది అడిగినను ఖచ్చితంగా ఇస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన సదాకాలం ఉండే దేవుడు భూమి ఆకాశాలైనా గతించదు ప్రభ మాట కాబట్టి ప్రభ అలాంటి నమ్మదగిన దేవుని మాట ప్రభా ఆ వాక్యాల ప్రభానైనా తండ్రి మా జీవితాల్లో మీరు నెరవేర్చండి ప్రభానైనా ఈ లోకంలో మేము ఏ రీతిగా మీ కొరకు సాక్ష్యం నిలబడాలన్నా కానీ మీరు మాలో ఉండి సమస్తం చేయాల ప్రభానైనా ఒక పాత్రగానే మీరు మమ్మల్ని ఎంచుకున్నారు కానీ సమస్తం మాలో ఉండి లోకంలో మీ మహిమను తీసుకొచ్చే వాళ్ళు మీరు ప్రభానైనా కాబట్టే ప్రభా ఎక్కడ కూడా తప్పిపోకుండా ఎక్కడ కూడా ప్రభా ఇల్ లోక రీతిగా మా మాటలు చేష్టలు ప్రవర్తన మా మనస్సు హృదయము అలా ఉండకుండా ప్రభా సమస్తము మీలోనే ఉంది ప్రభా కాబట్టి నీ మీదనే మా దృష్టి ఉంచి ప్రభ ముందుకు పోయేలాగా నాయన మీరే సహాయపడమండి నా నీతిని రాజ్యాన్ని వెతకండి సమస్తం మీకు ఇస్తానన్న గొప్ప దేవుడు ప్రభ నాయన కాబట్టి లోకంలో ఎట్లా బ్రతకాలా ఎట్లా జీవించాలా ఎలాంటివన్నీ ఈ లోకస్తులు ఆలోచిస్తారు కానీ ఈ లోకంలో నీ నీతిని ఎట్లా స్థాపించాలా అనేది ప్రభా నీలో ఉన్న మేము ఆ రీతిగా ఆలోచిస్తాం ప్రభా నైనా కాబట్టి నీ నీతిని స్థాపించేలాగా ప్రభా నీ నీతిని ఆధారం చేసుకొని పోయేలాగా ఎక్కడ కూడా ప్రభా నైనా తండ్రి మా ఆలోచనలకు చోటిస్తే మేము ఓడిపోతాం ప్రభా నైనా నీ ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళే నీ కుమారులు అన్నావు ప్రభా కాబట్టి సమస్తము ప్రభానాయన మీరు మీ ఆత్మచేత మా ద్వారా నడిపించండి మా హృదయాల్లో మీరు కొలువై ఉండండి నీ పరిశుద్ధ మమ్మల్ని నింపండి యుహో కొరకు ఎదురు నూతన బలము పొందుతారు పక్షి రాజులు ఎక్కల వాళ్ళు ఎగురుతారు అలయ్యక సమస్యలక పరిగెత్తుతారు అన్నారు ప్రభా కాబట్టి నీ బలము పొందుకుంటేనే నాయన మేము పరిగెత్తగలము అలసిపోకుండా నాయన ఎక్కడ కూడా ఈ లోక మీద ఉన్న ఐక విచారాల్లో కొట్టు పెట్టుకోకుండా ప్రభ నాయన మీ వైపు చూస్తూ మా ప్రయాణాన్ని తండ్రి ప్రతిదీ నేను గెలుచుకుంటూ పోగలం ప్రభా అలా ఈ లోకంలో మీరు ఉన్నంత కాలం జీవించినారు గెలిచినారు ప్రభ అలా మేము కూడా గెలిచలాగిన సహాయం అనుగ్రహించమని ఈ వాక్యం ఈ మీనించే కలిగింది ప్రభా నేను నా తండ్రి ఈ వాక్యం నా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఆయన అపస్తులు ఆత్మ పొందిన వాళ్ళందరూ ఎట్లా నీ కొరకు పౌరుషం కలిగి రోషం కలిగి ఎట్లా నీ నిమిత్తం వాళ్ళు ఈ లోకంలో జీవించి సాక్షులుగా ఉన్నారో ప్రభ మా జీవితాల్లో మేము కూడా ఆ రీతిగా ప్రభా మేము కూడా నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తమని నీ ఆత్మ ద్వారా సమస్తం మాలో ఉండి మా హృదయాల్లో ప్రభా మీరు కొలువై ఉండమని తండ్రి ప్రతిదినం ప్రభానైనా నీ యొక్క నూతనమైన బలము కృప నీ యొక్క దైవికమైన జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము ఎక్కడ కూడా ప్రభానైనా మేము వెళ్లకుండా తోటిళ్లకుండా ప్రభ ప్రేమల దేవ కృపణి బంధనాలు కృతజ్ఞతలు సర్వశక్తి మంతుల సర్వాధికారులు నీకే బంధనాలు ప్రభువ వైలాదితో కూడిన మహోన గొప్ప దేవ నీకే స్థూతం నీకే బంధనాలు తండ్రి దేవాయిచ ప్రభ మరి ఈ రోజు ప్రభా ఎంతో ప్రభావ మరి పరిశుద్ధాత్మ ద్వార ప్రభ మరి మీకు మరి మీరు మాకు బలపరిచినందుకు నీకు వందనాల తండ్రి దేవాయచ ప్రభా మరి పరిశుద్ధాత్మ ప్రభ ఎవరి డే మేము ఉండాల ప్రభా దేవాయ ప్రభావ మేము నూతన పొందుకుంటూనే ఉండాలి ప్రభావ నీ యొక్క మేము కలిగి ఉండాలి ప్రభా ఇంకా మా లోతుగా మేము ధ్యానించాల ప్రభ మాకు ఆసక్తిని దయచి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదే మన నీకే ఉండాలి తండ్రి దేవాయచ ప్రభా నిన్న నేను మీదంతా మీక కలిగిన దేవ ప్రభ దేవాయసా ఆ కాలంలో కూడా ప్రభావ పేరు వీళ్ళందరూ కూడా ప్రభావ మీ యొక్క పరిశుధాత్మ పొందుకునే ప్రభావ వాళ్ళు ధైర్యంగా శుభార్త ప్రకటన చేశారు ప్రభా దేవాయప్రభ ఈ రోజు కూడా ప్రభా అదే పరిశుధాత్మ ద్వారా ప్రభా మరి మేమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రభా మరి మేము కూడా ప్రభా ధైర్యంగా శుభార్త ప్రకటన చేయాలి ప్రభా మేము ఎవరికి భయపడద్దు ప్రభా దేవాయప్రభ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా మరి నీ యొక్క పరిశుధాత్మ మేము ధరించుకొని వెళ్ళాలి ప్రభా దేవాయసా మరి నీ యొక్క నీతి వస్త్రాలు మాకు ధరించని మేము ప్రార్థిస్తుంటాం దేవాయచ ప్రభా ఎవ్రిడే ప్రభా ఈ యొక్క వాక్యం ఇంకా మేము లోతుగా తెలుసుకొని ముందుకు వెళ్ళటకు మీరు మాకు సాంధా ఇచ్చిన ప్రభా దేవాయచ ప్రభ ఎలాంటి తప్పులు మేము పడకుండా సాహంద ఇచ్చిన ప్రభా అడుగడుగున ప్రభా మీరు మాకు తోడగిండు నడిపించుకుని ప్రార్థిస్తుంటుంది దేవాయచు ప్రభ మరి ప్రతి చోట ప్రభావ మీరే మాకు తోడగిండు నడిపించని ప్రభా దేవాయప్రభ మేము ఎవ్రిడే ప్రభ నీ సన్నిధిలో గడపాలి ప్రభా దేవాయప్రభ మేము నిండుకొని ప్రభా పరిశుద్ధాత్మక ప్రభా ఎవ్రీడే నిండుకునే ప్రభా మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా ప్రభ అంతవరకు మేము వెళ్ళొద్దు ప్రభా కాబట్టి ప్రభ ఎవ్రీడే ప్రభా సమయం ఉన్నప్పుడు ప్రభా మరి నీ మేము ఇంకా కనుక్కొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభా దేవాయస మరి వాక్యం ప్రభా అన్న ద్వారా ప్రభా మాకు ఎన్నో బయలుపరిచిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా దేవాయస్రభ ప్రతిది కూడా ఇంకా మేము ధ్యానించాలా వాటిని ఒక్కొక్క వర్డ్ని కూడా ప్రభావ మేము వివరించుకోవాలా తెలుసుకోవాలంటే ప్రభా మాకు ఈ యొక్క జ్ఞానం దయచేయండి ప్రభా దేవాయప్రభ నొక్క పరిశుద్ధాత్మ ఉంటేనే ప్రభ సర్వసత్యంలోకి నడిపించే దేవుడు ప్రమా కంబే శుభ్రమ మరి వాక్యం ధ్యానించేటప్పుడు కూడా ప్రభామ ఏ సమయంలోనే ప్రభు నీ యొక్క ఆత్మ ద్వారానే మాకు నడిపింపదండి అందుకే ప్రభా న యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు నడిపింప దైత్యం ప్రమా గిన్నె నుండి పొలిపోలే ప్రమా ఆ విధంగా మేము పొందుకోవాలండి ఆసక్తి మాకు దైత్యమని మేము ప్రార్థిస్తుంది దేవాయ్రహ ప్రతి ఒక్క బ్రదర్స్ ని ని దీపించని ప్రభ ఆశీర్వాదం చేత నింపని ప్రభ దేవాళ్ళ సేవ జీవితంలో కూడా ప్రభు ఎంతో ప్రభా గ్రోత్ చేయమని ప్రార్థిస్తుంది దేవ నీకే స్థాం నీకేమని తండీ దేవాయత ప్రభా వాళ్ళ అన్న వాళ్ళు కూడా ప్రభా ట్రావెల్ యూనివర్సిటీ ప్రభా స్వాత వారికి నీ యొక్క ప్రొడక్షన్ దాయించని ప్రభా కావాల్సిన వారికి తీర్చని ప్రభామ దేవాయ బ్రహ్మ మరి మనకి ఏదైతే కావాలో ప్రభామ అవి మీరే ముందే సమకూర్చి పెట్టమని ప్రార్థిస్తుంది అండి దేవాయత ప్రభావ వాళ్ళు అడుగు పెట్టిన కూడా ప్రభావ ప్రతి ఒక్క దూరాత్మ పారిపోవాల్సిందే దేవాయత్స ప్రభామ అక్కడ ఉన్న ప్రతి ఒక్క జనం కూడా ప్రభామ మార్మంచి పొంది రక్షణ తీసుకోవాల్సిందే ప్రభామ భక్తిజం పొందుకోవాల్సిందే ప్రభామ ప్రతి జనంతో మీరు మాట్లాడిన ప్రభు దేవాయ బ్రహ్మ అలాంటి బ్రదర్స్ మీరు పెట్టినందుకు నీకు పొందారు ప్రభామ వారికి కూడా మీ తోడైంది నడిపించి బ్రహ్మ ఈ యొక్క దుత్తల్ని కాపుదలగా దయచమని ప్రార్థిస్తుంది దేవాయతు బ్రహ్మ ప్రతి కిరుని గద్దించి కొట్టి వేసి బ్రహ్మ నీ యొక్క మీలో చేత నింపమని ప్రార్థిస్తుండండి దేవ నీకే స్తోత్రం నీకేమంతండి మరి మీద మాకు తోడైంది ప్రభామ మరి నీ రాక ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభ మేము తొందరగా సిద్ధపడాలా ప్రభా ఇతను సిద్ధపడాలి ప్రభా దివా మేము వెలిగింపబడాలి అనేకలు వెలిగింపు వెలిగింపు సహాయం దాచేమని ప్రార్థిస్తుంది నీ రాక పర్యంత్రం వరకు కూడా ప్రభా మే ప్రేమలోనే కానీ ప్రభా విశ్వాసంలో కూడా మేము స్థిరంగా నిలబడాలా ప్రభా దేవాయతు మరి నడబర వర్షం మేము పొందుకుంటూనే ఉండాలి ప్రభా అగ్ని అభిషేకం మాకు దయచేస్తే ఉందండి నీకే స్తోత్రం నీకే ఉండాలి ప్రతి ఆత్మని మేము వివేచించాలి కాబట్టి ప్రభ వివేచించగడం కూడా మాకు దయచని ప్రభ ఆత్మని వివేచించాలి ప్రభా మేము ప్రతిదీ కూడా ప్రభా అందరినీ మేము ఆత్మలోనే గుర్తుపట్టాల ప్రభ కాబట్టి ఏ సు ప్రభ నీ యొక్క సహాయం మాకుంటేనే ప్రభ ప్రతి ఒక్క మేము చేయగలుగుతాం ప్రభ సమస్తం ప్రభా ద నీ నుంచే కలిగింది కాబట్టి ప్రభా దేవాయప్రభ ప్రతిదీ కూడా ప్రభా నీ పైన ఆధారపడి మేము నడుచుకున్నట్టు మీరు మాకు సహాయం దయచే ప్రార్థిస్తుంటాండి ఏది అని కళ్ళే కళ్ళని వందన ప్రభ దేవాయప్రభ మరిని నీ యొక్క పనిలో ప్రభ మేము నిఘ్నమైపోవాల ప్రభ దేవాయప్రమ ఎవరైతే ప్రభ మీరు అక్కడి పర్యంతం వరకు కూడా ప్రభా పనిలో నిఘ్నమైపోతున్నాం ప్రభా మరి వారిన ప్రభా నువ్వు మంచి దాసులు లేక ప్రభా ఒక మంచి పేరు వాళ్ళకి ఇస్తావు ప్రభా ద్రభ మేము ఆ విధంగా పొందుకోవాలి ప్రభా నీ యొక్క ఆత్మ మాలో ఉంటేనే ప్రభా ఆ యొక్క మంచి పేరు మేము పొందుకుంటాం ప్రభా ఏసే మరి మీదే మాకు శాంత్ చేసే ప్రభా ప్రతి ఒక్క బ్రదర్స్ ను సిస్టర్స్ ని దీపించి ఆశించేసి నింపి ప్రభా నీ రాకడికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశీలనానికి వంద తండ్రి గొప్ప జీవం గల దేడో ఈ క్షణం వరకు ప్రవ్వ మమ్మల్ని అందరి కాచి కాపాడ విధానం బట్టి వందనాలు కృతనాస్తులు చెల్లిస్తున్నాంనా తండ్రి తండ్రి వాక్యం చేత మీరు మాట్లాడిన ప్రవ్వ దానికే వందనాలు కృతనాస్తులు చెల్లిస్తున్నాం నా తను జయం దేవుడో ప్రవ్వ మీ యొక్క మాలో ఉండాలా దేవా తండ్రి మీ ఆత్మ వారు నా వారు కాదన్న దేవుడు ప్రవ్వ తని మీ ఆత్మ పొందుకొని బలమైన సేవ మేము చేయాలా అలా నాడు ఆ పోస్తులు మీ ఆత్మ పొందుకొని ప్రవ్వ తన్ని జనాల మధ్య వెళ్ళినప్పుడు అన్ని జనులు ప్రవ్వ మీ వెలుకి వచ్చిరు ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినారు నా తన్ని మీరు మాలో ఉండి మీరు జరిపించండి ప్రభావ జీవం తన్ని లోకం భయంకరం ఉన్నది ప్రతి ఒక్క బిడ్డ ప్రతి నుంచి విడుదల పొందాల దేవా మీరు సాయం దయచే జీయం గల దేడో నశిస్తున్న జనాంగం దగ్గరికి మమ్మల్ని నడిపించుదేవా జీవం గల దేడో ప్రభావ మాకు ఆత్మ ప్రేరపణ దచ్చిన తని కళాదర్శనాలలో బయలుపరచుదేవా తని జీవం గల దేడో నా తని ఏ బిడ్డ ఎక్కడెక్కడ నశిస్తుందో ప్రభావ వారి వద్దకు నడిపించునా తని జీవం గల దేడోనా తని తను రేపటి రోజున ప్రభ ఇంతమంది బిడ్డలైతే నా తని సేవ దూర దూర వెళ్తున్నారు ప్రభా బిడ్డలను దిగించి ఆశించు వాళ్ళ రాకపోకలతో ఉండే దేవతల కాబదలో పెట్టండి దేవ కావాల్సిన డబ్బు అనుగ్రహించు తని నామలో ప్రభావ మంచి ఆరోగ్యాలు ఆయుషుని మీద ఇచ్చి నా తని వాళ్ళు సువాత పరిచయాలు ఉన్న తని మీరు దేవతల కాబద పెట్టండి ప్రభ అనేక జనాంగం ప్రవ్వ తన్ని మీట తట్టు తిప్పాల దేవాళ్ళ మార్మ సంరక్షణ పొందాలన్న తని మీరు సాయం దయచే జీయం గల దేడో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు మీరు జరిపించండి ప్రభా జీయం గల నా తని మా కొరకు కలవరి సిల్వలో యాగమైన దేడో ప్రవ్వ మా పాపాల నిమిత్తం నా తన్ని తన నామలో ప్రభా మీరు గాయలు పొందిన ప్రవ్వ తని ప్రతి ఒక్క బిడ్డ మీ వెల్లిలోకి రావాలన్నా తనిక తన నామలో ప్రభా కలవరి సిల్వ ప్రతి నా తని దర్శనం దచ్చే నా తని జీయం గల దేడో ప్రభావ ప్రతి గుడ్డి నేత్రాలు తెరవబడ్డాలన్నా కార్యం జరిపించు జీవం గల దేడో ప్రతి ఒక్క బిడ్డను అతని సేవలో బలంగా అభిషేకించి వాడుకో ప్రభా తమలో ప్రభా ఈ వాక్యం నూరింతల ఫలింపు దయచే తన్ని ఆన్లైన్ లో ప్రతి ఒక్క బిడ్డని దివించి ఆశవించు కావాల్సిన తీర్చు ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో జీవితంలో ప్రభావ అద్భుత ఆశ్చర్యకాలను జరిపించి ప్రతి బిడ్డ సేవలో బలంగా అభిషేకించి వాడుకోమని ఏసు క్రిస్త నామలకు ఆమె